గణపతి బృందీకారం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ వాక రక్షతి వాకమదో సలమేతి యాతి సారణే నమః ఓం కంఠాయ కరాయ జ్యరోన నమః అంభూతాయ కరాయ జ్యరోన నమః అంభూతాయ కరాయ జ్యరోన నమః ఆత్మా ఆత్మైవ్ ఆత్మోపరిష్టాత్మా ఆత్మవేదం తమ్మతిం పశ్యన్ మనం ఆత్మతిరాత్మ వేద ఆత్మ ఆత్మహతరా రామచారో భో విషురాజా జోా సందేషు లో హంకారాసంఘా ఇచ్చే అతస్తా ఉంటా ఇంకో ముందు స్థానంలో అహం ఆదేశించే వాహస్ ఆ సహా స్థానంలో అహం ఆదేశించేను సర్వము అయి ఉన్నాను అహమేవ ఇదం సర్వము అంటే కొంతమంది ఎలా ఉంటారంటే అహం అంటే వాళ్ళకి దేహమే అహం దేహాన్ని మించిన అహం అదే ఉండదు దేహాభిమానంతో ఉంటాడు కేవలం మూర్ఖులు నచ్చిన సంసారంలో ఉన్నవాడు వారు దేహాభిమానంతో ఉన్నాడని మాత్రమే కాదు మామూలుగా ఆధ్యాత్మిక విద్యలో మేము ఎలా ముందుకొచ్చాము అని ఎవరైతే చెప్పి సమాజానికి మార్గదర్శనం చేసే ప్రయత్నం చెప్తూ ఉంటారు వారు కూడా దేహాభిమానాన్ని కలిగి ఉంటారు ఒకప్పుడు ఎలా మాట్లాడతారంటే నేను దైవము అని నేను దేవుదం అని చెప్తా అప్పుడు ఆ మేము అనేదాని అర్థం ఏంటి ఆ అర్థం పెద్దగా తెలిసి నేను దేవుదం అని చెప్పినట్లయితే మీ దాన్ని అంత తప్ప అహం బ్రహ్మాత్మనే స్టేట్మెంట్మెంట్ అది ఒకే సమయంలో అంత ఘోరాతిఘోరమైన ఈశ్వరాపచారం చేసే స్టేట్మెంట్ అదే కారణం కావట్లేదు అంటే అదే సమయంలో అంత పరామసత్యమైన వాక్యం కూడా అదే దాన్ని కూడా వస్తుంది ఎప్పటికీ అహమ్మ గారు మీకు చెప్పే అర్థమవుతుంది అనే దాని మీద అదేపడుతుంది అహమ్మ చూస్తున్నారే ఇక్కడ కూర్చుని ఉన్నాను నేను ఇదిగో ఈ వేసం వేస్తూ ఉన్నాను ఈ నామం పెడుతున్నాను ఈ రకమైన యువం పెడుతున్నాను ఈ మానవులు తెస్తున్నాను నేను చాలా అన్ని అతనికి ఘోరమైన ఈశ్వరాపచారం మొదల అలా కాకుండా అహమ్మ అంటే దేహ ఇంద్రియ మనహ బుద్ధి అహంకారం వీటన్నిటికే అతీతమైన ఏ పూర్ణ సిద్ధ ఆత్మచైత్యం కలలో అతి ఆత్మశానికి అక్కడ ఆ సమస్యలో ఆ అమైన అవుతుంది అహమ్మంటే అదే అది నేను బ్రహ్మను నేను దేవుడను కలిగిస్తే వాడు వాళ్ళు చెప్తున్న వార్త ఏంటంటే గొప్ప సత్యమైన వాక్యం మనకు దృఢం కాబట్టి అందరం జరుగుస్తారంట అహం అని ఆదేశం చేసినట్లు ఆమె ఆమె అభివృద్ధ అనే లక్ష్యం ఉంటే ఏదో దేహాభిమానంతో ఇలాగ ఉందని భామపడే అవకాశం ఉంది దేహాభిమానం అనేది కథనంపు అనే కథం ఆ దిగుతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటుంది అంటే అది అనుకుని ప్రశిక్షణి ప్రశిక్షణ చేయడం వశిక్షుడు అన్నాడు మీకు కావలసిన దొంగ కావలసిన స్వర్గానికి వెళ్ళే ఒక ప్రతి సాగు మీకు కావాల్సింది మీకు కావాల్సిన కొంత దేశం వివేక నేర్పాలని చెప్పి నువ్వు మూర్చుకుంటుంది ఎందుతో నేను అవ్వాలి కదా ఎందుకు దేహము నేను అయితే కొన్ని ఆ దేహాన్ని కోసం స్వందానికి వెళ్ళాలని అపేక్షించటో కాదు స్వగా నువ్వు వినాలి చూపిస్తున్నావు కదా నువ్వు వినాలి చూపిస్తున్నావో ఆ నువ్వు దేని తా అసత్యాన్ని తెలుసుకుని దాని గురించి ప్రయత్నం చేయాలి కానీ దేహంతో స్వర్గానికి వందా దీనికి ఎలాగంటే ఒక లేడీ ఒక కాస్మెటిక్ సబ్జెక్ట్ చేస్మెటిక్ సబ్జెక్ట్ చేరినండి అడిగితే ఆ కాస్మెటిక్ సబ్జెంట్ చాలా ఎథికల్ డాక్టర్ అతను అమెరికన్ అసోసియేషన్ సెంట్రీ అమెరికన్ కంపెనీ హెడ్అప్ చాలా ఎథికల్ డాక్టర్ పెద్ద డాక్టర్ అతని ఇది అది నాకు చాలా ప్లాస్టిక్ కంచెరీ చాలా అన్న లేదు అడిగితే ఆయన లెస్ నుంచి ఎవరు రాసిందంటే ఆయన చేయడం సంచు రద్దు ఇస్తుంది ఇప్పుడు ఒక రద్దెస్ అని ఆయన సబ్జెక్ట్ ఏ చేసి దీనిని ఒక సైకాలజిస్ట్ కి రిఫరెన్స్ రాష్ట్రం జరిగారు ఆ సైకాలజిస్ట్ కూడా ఎవరో వచ్చినా ఆబ్జినేటివ్ బిహేవియర్ అవ్ థెరపీ అనే ప్రశ్న ఇస్తారు ఆగ్నేటివ్ బిహేవియర్ అవు థెరపీ మన లోపల పోతుంటే అదే పోతుంది దానిపై కాగినేటివ్ బిహేవియర్ అని ధెరపీ రిఫరెన్స్ ఇచ్చాడు అలాగే ఆ తర్వాత కాగ్నేటివ్ బిహేవియర్ అవుర ఆ థెరపీ తీసుకుంటూ ఆవిడ స్టేట్మెంట్ తీసుకోండి నాకు ఇప్పుడు అనుకూలంగా బాగుంది నాకు మంచిగా ఉంటుంది తర్వాత ఆవిడకి కావాల్సింది కాదు ఆవిడకి కావాల్సిందేజ్ఞానం చేస్తుంది ఈ డిఫెన్టీ అటువంటి ట్రీట్మెంట్ అని ఎక్కడ వర్తిస్తుంది ఎంతమంది వ్యక్తి నీ యొక్క నాకేవిశ్వాడికి విశ్వామిత్రుడికి అజ్ఞానం అప్పటికి ఆ తర్వాత జ్ఞానం అయ్యాడు అప్పటికి అజ్ఞానం విశ్వామిత్రుడు ఏం చెప్పారు ఎందుకు వద్ద దేహం కాదని నివేదము అని చెప్పడం మానేసి నా తపస్సుతో నేను పంపిస్తాను అని ఏదో ప్రయత్నం చేస్తాను దీని కదా అది విశ్వామిత్రుడు యొక్క అజ్ఞానాన్ని బోధిస్తుంది తెప్పిస్తే అంతకంటే అప్పుడు మీరు రెండు ఆ దేహమే నేను అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని దానికి ఒక పెద్ద పెద్ద వేసి దానికి అలంకారం చేసి ఏదో చేసి నేర్చులు అజ్ఞానులు ఎవరైనా చేస్తారు అటువంటి ఒక అజ్ఞానం ఎవరైనా ఈ అహంకారా విషయాన్ని చూసి అహం ఉపనిస్తారు నిర్ణయిస్తారున్నాను నేనేస్తారున్నాను నేను ఎక్కడైనా ఉండగలుగుతాను నేనే కలగను అనే దేహాభిమానంతో ఆ విధంగా దానికి ఏదైనా కిఫ్ట్ చేసి చెప్పేటువంటి అది తప్పు నేను అహంకారిన దేహాది సంఘోపాధిస్తే అభివృద్ధి ఇక్కడ నేనే ఉన్నాను అక్కడ నేనే ఉన్నాను అంటే ఎరుస్తాడే ఆయన మహిమలు ఉన్నాయంటే నేను ఇక్కడ ఇక్కడ నేనే ఉన్నాను అక్కడ నేనే ఉన్నానంటే అలా ఇవ్వాలి ఇక్కడ నేనే ఉన్నాను అక్కడ నేనే ఉన్నానంటే రేపు ఇక్కడ ఉంటూ అక్కడ ఉన్నావు అని అడిగివాడు చెట్టినడితే అడిగివాడికి ఆత్మస్వరూపము సమవ వ్యాపకము అని పేరుస్తున్నారా చెప్పటి దేహార్ మానంతో ఇక్కడ ఎక్కడ కాలంలో ఉన్నానని చెప్పిన దేహం ఎక్కడ కాలంలో రెండు చోట్ల ఎలా ఉండవలసింది అది ఇంగ్లస్ట్ దేశిక్ ధర్మో జీరో క్లాఫ్ జన్మోడ్ అని చెప్పి చెప్పినట్టు జీరో క్లాఫ్ జన్మోడే కెనాట్ ఎగ్జిస్ టైమంటే ఈ జీరో క్లాప్ జన్మోడే దానికి ఎదురే అంటే మాకు మహిళలు ఉన్నాయి మేము ధర్మడ నుంచి అధికంగానే ఉంటామని అంటాం వీలువల్ దద్దమ్మైతే అలాగే మాత్రమే కాబట్టి అహం అనే స్థానంలో దేహాభి సంఘాతాన్ని భావన చేసి దేహము వీరము మనస్సు వీటి యొక్క సంఘాతాన్ని భావన చేసి అహమే వాత అహము పరిష్కనే వాక్యంలో ఆ దేహాభి సంఘాత అహిమాన్ని ఎవడైతే వాడేవి సర్వమును వ్యాధించి ఉన్నాడు అనే పొరపాటు దృష్టికోణాన్ని ఎవరైనా ప్రయత్నిస్తారేమో అది సత్తు అని చెప్పడం కోసం అహం స్థానంలో ఆత్మ ఆదేశించబడుతుంది కాబట్టి అక్కడ అహం అన్న కోట మీరు ఆత్మని తెచ్చుకోవాలి ఆత్మ అంటే దేహాది సంఘాతం పెట్టే విలక్షణమైనది అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అందుకో అటువంటి పొరపాటు ఎవరికి రాజుకుంటూ ఆత్మని ఆదేశించేస్తున్నారు అర్థ అత ఆత్మాదేశ అర్థా అంటే అహంకారాదేశం ఉంటారు కదా అతన హిందు వలన అంటే ఎవరైనా అది లేచి అహం మన యొక్క దానికి దేహాది ఘాతాన్ని అర్థం చేసి దాన్ని ఏదో తీర్చి చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది కనుక ఆదర్శాన్ని పరిహరించడం అవసరం కనుక ఇందువలన ఆత్మాదేశం చేస్తున్నాము అహం తీర్చితే ఆత్మాద ఆత్మాదేశం చేయండి చేస్తే ఏమవుతుంది వాక్యం ఆత్మ ఇవ అధర్త ఆత్మే క్రిందం ఉన్నది గ్రంథం ఉన్నది ఆత్మా ఉపరిష్ట గ్రంథాత్మ అంటే పైన ఏముంది ఆత్మవే ఇక్కడ భక్తిదాల్లో అంతండి అతానంతరం ఆత్మాదేశ ఆత్మన కేవల సిద్ధే ఆత్మాదేశం చేస్తున్నారు ఆత్మతో ఆదేశం చేస్తున్నారు ఆదేశం రిప్లేస్మెంట్ ఆత్మతో రిప్లేస్ చేస్తున్నారు అహం సో ఆత్మాత తెలుసుకున్నాండి అక్కడ ఏవా ఉంది ఆత్మాదేశ ఏవాన్ని సమాసంలో పెట్టాలి ఆత్మనైవ ఆదేశాలు ఆ ఏవాలు కూడా ఎవరి ఆత్మతోటే ఆదేశం చేయాలి దేహాది సంఘాతంతో కాదు ఆలోచించం ఆత్మతోటి ఆలోచించాలి అంటే ఇది ఆత్మ ఏమిటండి ఆత్మ అంటే సేవలైన సత్వంతో సిద్ధేన అంటే చూడండి దశనాలకి సంబంధించిన విశేషణాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మాలించిన సర్వము మాలి కాబట్టి సర్వ విశేషణ వివర్జితం మన అర్థం సిద్ధి ఉంటుంది బంగారము సిమైన బంగారము అంటే అర్థం ఏంటండి ఇంకే ఆభరణం కోసం కొంచెం ఆపర కలిపేదంటే శుద్ధమైన బంగారం వస్తుంది అలాగే ఆభరణానికి అవసరం ఆభరణానికి అవసరమేనండి ఆయన కారణం సిద్ధమైన బంగారం అంటే అర్థమేనండి శుద్ధమైన బంగారం అంటే దాంట్లో ఎంత అర్థం అవగాహన అలాగే శుద్ధమైన ఆత్మ అంటే దానికి ఏ విధమైన విశేషణాన్ని పెట్టకూడదు సర్వ విశేషణ నిరర్జీతం ఏ విశేషణాన్ని పెట్టకూడదు అంటే అవును మరి విశేషణాలు మీరు ఏంటంటే అసలు మీకు తక్కువ ఉండాలి తప్పంటే అజ్ఞానం కల్పితము అది యథార్థం కాదు ఇప్పుడు బస్సులో ఎక్కుతా ఎందుకంటే మీకు విశేషతం వస్తుంది ఎయిట్ విశేషణం ప్యాక్సింగ్ ఆల్ ప్యాక్సింజర్స్ ఆర్ అడ్ రైజ్ టు హ్యాండ్ ఇన్ సైడ్ అవి పర్చేస్ టికెట్ అని అంటారని అప్పుడు మీరు మీరు దాంతో పడతారు బస్సు విశేషించిన తర్వాత యు ఆర్ నాట్ టు ప్యాసెంజర్ అలాగే ప్యాసింజర్ అనేది ఆత్మకి విశేషణం కాదు ఇచ్చి తె సందర్భంలో ఆ విధంగా ఆత్మ వ్యవహరించబడినదే కానీ అది యథార్థం కాదు అది విశేషణం కాదు ఎవరింగ్ ఎవరి ఎవరింగ్ వితౌట్ ఎక్సెప్షన్ సో సర్వ విశేషణ వివర్జితమైనటువంటి ఆత్మ ఇప్పుడు చెప్పినట్లయితే చూడండి మీరు అయాల్ తీసుకోండి అయాం తీసుకుని దాంట్లో మీరు అయాం పక్కన ఎన్ని విశేషణాలు పెట్టగలుగుతారో లిస్ట్ కాస్త ఇంతకు ముందు మీరు యాడ్ చేస్తున్నది ఇప్పుడు యాడ్ చేస్తున్నది భవిష్యత్తులో యాడ్ చేయబోయేది అవన్నీ కూడా కాపు ఉదాహరణ అయితే ఒకప్పుడు అయామ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట అయాం పక్కన యూనివర్సిటీ గ్రాడ్యుయేట వచ్చిందా అది లిస్ట్ చేయలేదు ఇప్పుడు అయామ్ ప్రపంచాన్ని పెడతారు అది కూడా లిఫ్ట్ భవిష్యత్తులో అయా గ్రాండ్ పా అంటే మన వల్ల ఎవరో పక్క గ్రాండ్ బా వస్తారు అది కూడా లిఫ్ట్ చేయండి ఈ విధంగా గతకాలంలో అయా పక్కన జీవితంలో మీరు ఎన్ని విశేషణాలు పెద్దగా అవన్నీ లిక్కు ఇప్పుడు మీరు ఇవన్నీ విశేషణాలు పెట్టుకుంటూ చాలా విశేషణాలు పెట్టుకుంటూ నలక్ష రెండు దివ్యం ఒక టూ డజన్ త్రీ డర్జన్ విశేషణాలు చెప్తారు అయాం పక్కన అవన్నీ లిఫ్ట్ చేయాలి భవిష్యత్తులో బ్రాండ్ పాండని ఇంకా ఎవరు వేల విశేషణాలు వచ్చే అవకాశం ఉన్నాయి అవన్నీ లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేసి ఇవన్నీ కూడా తప్పు అని తెలుసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అయాం వాట్ అయాం అని వెళ్తుంది అయాం పక్కన ఇది వేలు కట్టకూడదు చూడండి ఇది ఓన్లీ ప్రూఫ్ స్టేట్మెంట్ బట్ ఈ మేక్ అబౌట్ అంతకంటే అయాం పక్కన మీరు ఏది పెట్టినా స్టేట్మెంట్ తప్ప వచ్చి అయామ్ సౌత్ ఇండియన్లను పెట్టారు అనుకోండి ఇచ్చారు అవును చేసిన అయాం క్షేత్రియాలు పెట్టారు అనుకోండి ఇచ్చారు అవును చేస్తుంది ఆయాం సీనియర్లను పెట్టాలనుకోండి ఇద్దరు అవును చేసింది ఆయాం పాదరులు పెట్టే ఇచ్చిన అవును చేస్తున్నారు మీరు ఏది పెట్టినా తప్పవచ్చు మరి ఏం చేయగలుగుతారు ఏది పెట్టుకో నేను ఒక ప్రశ్న అయాం పక్కన ఒక పదాన్ని మీరు పెట్టేప్పుడు మీకు తెలిసి పెడతారా తెలియకుండా పెడతా తెలిసే కడతాను కదా అయా మీ గడ్డ పొగందన్న అలాంటివేమి గట్టానికి ఏదో తెలియదు హయామ్ ఫాదర్ అనో ఐమ్ మదర్ అనో ఏదో మీకు తెలిసి దానికంటే విదిక్తంగా మీరు కారా అది మీకు తెలిసిందే మీరే ఉంటారు కాబట్టి మీకు తెలిసి దానికి మీరు ద్రష్ అవుతారా మీరు తెలిసిందే మీరేతా కాబట్టి మీ చేత తెలియబడేది ఏదైతే ఉంటుందో దాన్ని అయాం పక్కన పెట్టబడతాం అంటే మీరు ప్రోటెస్ట్ చేస్తారు అలా అయితే ఇది ఏది పెట్టం ముదం దాన్ని నేను పెట్టుకున్నా అయాం పక్కన ఏది పెట్టండి కూడా అలా ఉన్న పరిస్థితి అవుతుంది అది ఏమిటవుతుందంటే శక్తి అవుతుంది అంటే స్వయంగా తెలుస్తూ ఉండేది ఈ స్వయంగా తెలుస్తూ ఉండడం అన్నది కూడా ఇక్కడ మూవ్మెంట్ కిందిస్త మళ్ళీ స్వయంగా తెలియడం ఎందుకు ఇచ్చే మూవ్మెంట్ కిందిస్త స్వయంగా తెలియడము అనేది కూడా డ్రాప్ and there is a year to be, no should try to understand this being, no should try to grasp this being with the mind, because if a being likeک tour honda hu tmetros has been sent for walking in no وا ihan You Sua yaranika am akshadā varma hiokay inshi no ana akshadaka moment at any moment brings in you value to yourself widi no anpaśti normika aha bouti kapa ediks il dissu kama tra., qura till kapa ఎఫర్ట్ డ్రాప్ జస్ట్ అప్పుడు అంటే అర్థమైందో తెలుసుకున్నాండి అయా అంటే ద బీవింగ్ the ఈస్ కాన్షియస్ ఆఫ్ of తననుసారు తెలుసుకుంటూ ఉండే బీవింగ్ ఈ తననుసారు తెలుసుకోవడం అనే చలనం కూడా ఇదే ఒక మూవ్మెంటే డ్రాప్ దట్ మూవ్మెంట్ ఆలో జస్ట్ దీవింగ్ యూ అదే అన్నారు కేరళలో అయినా ేణేణు శుద్ధం చేయండిషన్స్ అన్ని తీసేయండి తర్వాత కేరళము చేయండి అంటే రోలింపిక్సెల్స్ అనేది కూడా తీసుకోవాలి అప్పుడు అఖండమైన అంటే దేశకాల విభాగము లేనిది రెండవది లేనిది అయినా విరింగ్ సద్్రూపంగా విరించుకుంటారు అది ఆత్మ అంటారు ఆత్మశుద్ధంగా ఆత్మ నిసిద్ధానికి అర్థం ఎప్పుడు చెప్పినా మొత్తగానే ఉంటుంది ఎందులో ఎందుకు ఆత్మ నిసిద్ధానికి అర్థం చెప్పడం ఎప్పుడు కష్టం ఎప్పుడూ జీవిత కాబట్టి అది శంకరు ఎంత అలమోదంగా చేశారు ఆత్మ నింబ కేవలైన సిద్ధి సత్ జరించైనా ఆధిక్యత ఇప్పుడు ఆ సత్ సిద్ధ సత్ ఆత్మ ఎనికలతో తీరిత స్వా మోధించలేదు అంటే దీన్ని ఇత్యవు ఆ సత్తిలో అహం ఆదేశం పొందుతుంది బై హ్యాబిట్ అయా అనే పరిష్కారం వస్తుంది ఇప్పుడు అయామ్ ఈ స్థాయి అనంతమైన అనంతమైన కాల సంబంధం లేనిది ఆ సత్తి అది కాల సంబంధము అంటే కాలము తోటి కాల సంబంధం కలిగిన అంత ప్రతిఫ్లించినప్పుడు అయావలేదు వస్తుంది కాబట్టి అయా మీకు అక్కడ అయావెత్ పాయింట్ వే దిడ్ లిప్ ప్రత్యేక రిఫ్లెక్టెడ్ అంతఃల్లో రిఫ్లెక్ట్ అయిన అయాం ఇప్పుడు ఈ అయామ్ జరగడం కాదు అయాం క్రిప్తం నేను చెప్పడం లేదండి ఎదురుకున్నా తీసుకుయాం క్రితం ఇదే జరిగిం ఉంటుంది ఏదో దూరం పోయింది జరుగుతుందని ఆశ మనం అయాం జరిగిపోతం ఇప్పుడేమో వస్తుంది హ్యాపీ తప్పి వస్తుంది హిందుకొస్తు ఒకే తెలియదు అయా తిరుగుతాం ఐటీ తిరిగి ఇక్కడ ఏమన్నా లైవ్ పెట్టుకోం లైవ్ ఇచ్చారు లైన్ ఇచ్చారు పాయింట్ కాకుండా point ఇది సో మీరు పాయింట్ కూడా పెట్టండి పాయింట్ the ఆ స్కూల్ అనేది క్లారిటీ ఉండదు అందుకోసం లైన్ పెట్టారు సో ఇది తిరిగితే స్కూల్ ఇంకోటి ఇంకో రకంగా చూస్తామనుకోండి అదే ఇప్పుడు కానీ నేను మాత్రమే అబ్బాయి కట్టావా జరిగిన నక్షణాలుపక్షం వేసి తల్లి ఇప్పుడు రివర్స్ అయిందా ఏదో అయ్యింది మొత్తానికి సో ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి లేదు ఇది వస్తుంది అడిగి వస్తుంది వచ్చింది గ్యా సో ఉన్నది ఉన్నది ఇట్ లైఫ్ ఇక్కడ లైఫ్లో it color right like that you can use it yes glowing adverb picture adverb picture is that orange angle picture cool income angle picture reverse cool income angle picture have to rotate this kind of you can create variety of drawing not happening then what i am thinking out i am innocent i am the god పిన్నింగ్ ఐఎమ్ ఫాదర్ పిన్నింగ్ ఐఎం ఎయిటీ ఫాదర్ పిన్నింగ్ ఐఎమ్ ప్రస్క్రేటెడ్ ఫాదర్ పిన్నింగ్ ఐఎమ్ హ్యాపీ ఫాదర్ అయితే ఫాదర్ అయితే ఇంకా బ్రదర్ ఇంకా దర్శనం ఎఫరాయి దర్శనం డిజైడర్స్ ఆఫ్ మినిషింగ్ ఇంకా ఒక ఒక పద్ధతి కాదు ఒక నియమం ఒక పద్ధతి లేదు ఒక వ్యవస్థ లేదు వ్యాయామం అలా ఫలిస్పందనము అంటారు అంట మేక్స్ అదే విధంగా అయామీత స్కే అయా ఐమ్ వస్తాం థింగ్ టే మైండ్ అంటే థింగ్ విత్ మైండ్ అంటే ఇప్పుడు థింగ్ మైండ్ విత్ మూమెంట్ మూమెంట్ విత్ మైండ్ అంటే విత్ మూమెంట్ ఉందా మూమెంట్ వచ్చి మీకు లెటన్స్ లో రావు మూమెంట్ ఉందా మూమెంట్ ఈజ్ నాట్ ది ల్యాండ్ ఆఫ్ లైఫ్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ది లైఫ్ ఆ లైఫ్ లో మూమెంట్ ఉందా అదేవిధంగా ఐయామ్ విత్ ది అసోసియేటెడ్ విత్ ది మూవ్మెంట్ మైండ్ ఆ మూవ్మెంట్ కి మైండ్ అంటే మైండ్ అంటే అక్కడ ముద్దే ఉండదు సో ఆ మూవ్మెంట్ కే మైండ్ అంటాం అయా మూవ్ అవ్వడం ప్రారంభించింది ఇట్ మీన్స్ నో మైండ్ హ్యావ్ కమ్ ఇన్ అప్రై వాటర్ ఉందండి వాటర్ ఉంది ఫ్లో అంటాం దీని ఒక ఓపెన్ చెప్తే చూసుకోండి ఫ్లో అవ్వడం ప్రారంభించింది అదిగో ప్రవాహము అదిగో కాదవా అని అంటారు ఎప్పుడంటారు అంతకుముందు వాటర్లు ఉంది అయితే ప్రవహించడం ప్రారంభించే దానికి కెనాల్ అనే పేరు వస్తుంది లేకపోతే ఫ్లో అనే పేరు వస్తుంది ప్రవహించాలి అదే విధంగా మూవ్మెంట్ ఉన్నప్పుడే మనస్సు ఉన్నప్పుడు లేక మూవ్మెంట్ లేకపోతే మనస్సీ లేదని లేదు కాబట్టి దాని తిప్పు బ్లేమి తిట్టుంది మూవెంట్ లేకపోయినా బ్లేమి తిప్పుడు అందుకని గేమ్ తిప్పి అయా ఆ అయా ఆత్మ కాదు అయామ్మ దేవి యొక్క ప్రతిబింబము అది ఆత్మ అంటే అయామం దేవుడి నుంచి ఏ భక్తి నుంచి ఆవిర్భవించిందో అది ఆత్మ ఆత్మని ఆత్మయే లక్షణ కాబట్టి అయాం పక్కన ఈ రోజులో నేను ఆ ప్రశ్న వచ్చాను స్కూల్ లక్షణ అన్నారు అనుకోవాలి ఆ స్కూళ్ళ మీద ఏది ఇదే చెప్తే స్కూల్ రివర్త్డేది అచిప్తే హ్యాపీ మనకు చింత స్థితి అతను మన ఏమో గత మనకి జిల్సిన స్థిత సంఘటన దాని ప్రతి ఉన్నాయి గోరఖండ్ గోరఖండ్ ఇది మన హిస్తూ ఉండేది ఇక్కడే ఆత్మైవ అక్షణ సహాయం ఆత్మలేదు ఆత్మకర్త జా తె లేదు మనము సంక్షేదములతో భేద భావనతో అవగాహన పడతామంట బాగా గట్టిగా ఆ నర నరాల్లో పట్టేస్తుంది జెనిటిక్ లెవెల్లో పట్టేస్తుంది జెనిటిక్ లెవెల్లో పట్టేస్తుందంటే అవి ఇది ఈ జన్మలో పోవాలన్నట్టు అన్నమాట జెనిటికల్ లెవెల్లో జెనిటిక్ కో నెలల్లో ఈ భేద బుద్ధి మనల్ని పట్టేస్తుంది ఎందుకు దాన్ని గ్రాడ్యువల్ గా నివారణ చేయాల్సి ఉంటుంది టేక్స్ టైం సో ఆత్మ జ్ఞానానికి టైం కొత్త ఆత్మజ్ఞానం సెడన్ అండ్ యూనివర్సిబల్ ప్రాసెస్ ఆత్మ జ్ఞానము అంటే పండు రాలిపోవడం రండు పండులో ఏ రు రాలిపోయింది అంటే అంతకుముందు పండులో ఏం లేదో మొత్తంగా ఏం రాక పండు రాలిపోవడం అంటే పండుకి ఈ వృక్షము తొడినా అన్నిటితో ఉన్నటువంటి సంఘము అది కటాశ ఈ పండు రాలిపోవడము ఇది నాకే గ్రాడ్యుయల్ ప్రాసెస్ గ్రాడ్యుయల్ ప్రాసెస్ కాదు స్లోగా ఇక్కడ రాలిపోవడం దాని ఇంజనీర్ యాపడికి రాలింది అలా కాదు ఇక్కడ ప్రాసెస్ అవుతుందో ఇన్వర్సులు ఒకసారి రాకపోతే మళ్లీ బ్యాక్ చేసుకుంది కరెక్ట్గా తొందరకి కలిగి ఉండడం మళ్లీ త్వరలోకి శక్తితోటి సంబంధాన్ని ఏర్పడడం ఇదే ఉండవు ఇన్వర్సులు ఇక సన్యాసం విద్య పరిస్థితుల్లో చెప్తా అంటే సన్యాసాభి జ్ఞానానికి సంబంధం లేదా అలా చెప్తా ఈ రోజుల్లో సన్యాసం చాలా అనేక రూపాల్లో రూపాంతరాలు బిడ్కుని రకరకాలుగా పడుతుంది లేదు సో దాని విధిపరుస్తుంది ఆల్ సెగన్ మంత్ విధి వస్తుంది దాన్ని విమర్శ చేయడం పద్ధతి కదా ఎందుకంటే రాలిపోయిన స్వర్ణం చేద్దని మళ్ళీ పెట్టితో అర్పించే ప్రయత్నం చేసినాం అది అది వేసం అది అది అదిపోతే రాజకీయ పండు రాలడమే ఇట్స్ సడన్ ప్రాసెస్ అండ్ ఇది వర్సిటీకు లాగ్గర మొదటి ఇచ్చే సో అది ఇంకా ఎవరు మనం చేసిన పన్ను ముగ్గురాలిపోవడం అంటే ఆత్మజ్ఞానం ఇచ్చే సడన్ ఎక్స్పోజ్ తెలి ఆత్మా అనేదా ప్రతి మనము ఆదేశం చేస్తాం సో ఆత్మా అసత్త ఆత్మ సర్వసం ఏకం అజం సర్వో వ్యోమవత్ పూర్ణం అన్వీ ఆత్మ ఏదని సర్వం ఉన్న దానికి అవి చేస్తున్నారు సమత అంటే అన్ని విధములుగా అన్ని ఆత్మవే అన్ని విధములుగా అన్ని దిక్కులు సర్వత అంటే అన్ని దిక్కులు అనేవి ఇస్తాడు సార్ ఎందుకంటే అరవస్తాకు పురస్థాత పశ్చిమ అన్ని దిక్కులన్నీ కూడా లెక్కలో పెట్టి తీసుకుని అన్ని దిక్కులు ఆత్మయే అన్ని ఆత్మ ఇప్పుడు సినిమా బొమ్మ తెరమే పడింది అంటే ఆ బొమ్మ పెద్ద తెర పెరిదేమన్ తెర ఇది పక్కన అటు పక్కన పైన కింద అన్నీ ఉన్నాయి పెద్ద సిరీస్ ఉంటాయి కదండి నేను చిన్నప్పుడు థర్టీ సెవెన్ మంది సినిమా కు థర్టీ సెవెన్ ఇంకా జనబా కూడా సిరీస్ టాపిస్తాను ఇక్కడ సరఫర్ తోటి కట్టినటువంటి టాపిస్తాం ఈరోజు దిచ్చివాళ్ళం తీస్తే అప్పుడు పెద్ద వార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి జనంలో గుర్తుంది నేను కాలేజీ జరుగుతున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి టెలిఎన్ఎం ధ్యేకం ఏది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ చూస్తాను మీరేమంటారు ఎన్టీఆర్ కట్టే రజిక్స్ లో ఫస్ట్ తర్వాత దాన్ని తక్కువ సహజ యాడ్ చేశారు ముందు ఫస్ట్ తారక స్నా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏంటి ఎన్నం అంటే పళ్ళు కావాలండి ఇలా కళ్ళు ఇలా ఇవ్వడం ఇప్పాలి పైకి తిండిని కూడా రిపోతే కానీ అది ఒక పెద్ద తీసుకుంది మొదటిసారి తీసుకుంటారు ఎందుకంటే ఏది రిజ్ కాకూడదు ఇది పక్కన అన్ని డిజియాలి అలా డీజేస్తున్నప్పుడు పెద్దది చిన్నసారి అంటే పెద్ద కష్టపడిపోయింది పెద్దదారు అంటే ఎందుకు కూడా అనుకున్నాడు అందుకున్నారన్నీ తీసుకెళ్తా ఉన్నాం వేది తీసుకున్నాం అలా చూస్తున్నప్పుడు అయితే ఉన్నది ఏది ద్వీపకాంతి తప్పిందరే దీపాయంలో పైలలో ఉండదు ఏమైనా దీపకాంతేదో ఉంది అది దీపకాంతా లెఫ్ట్ ని ఉంది అది దీపకాంతి రైతు ఉంది అది దీపకాంత్ ఈ దీపకాంతిలో మూమెంట్ ఇంట్రెస్ట్ చెప్తే అవన్నీ ఉన్నదంతా అదేమిరా ఆ చైతన్యము ఆత్మ చైతన్యము మీదే ఉందో ఇది ఎవరో ఉంటుందా మీద యూ యువ్ యు ఆర్ నవల్ గత్యానికి ఉంటానంటే ఇది ఆత్మతత్వాన్ని బ్రహ్మ పదార్థాన్ని గురించి ఇది మనకి సంబంధించి సహజ్ ఉంటారు అందుకోసం చేస్తున్నారు మీదే మీ మాటే చూస్తాం సో ఆత్మతత్వము అది ఏం సర్వత సర్వం ఏకం ఇది వన్ వితౌట్ ది అంటే ద్వితీయత్వం అదర్నెస్ ఉండదు ఏకం అంటే ఒక పంతొమ్మిది కాదు ద్వితీయత్వం ఉండదు అదర్నెస్ ఉండదు అర్జెంట్ దానికి కాలం యొక్క కలన ఉండదు దానికి పుట్టి ఉండదు అది ఒకటి గురించి చెప్పచ్చు నేను పుట్టి లేదని ప్రయత్నం చేయాలి పుట్టింది పుట్టింది పుట్టింది అనుకుంటే ఆ ప్రయాణం ఎలా ఉంటుందంటే ఓ కాలుతో తూర్పు వైపు నడిచింది ఇంకో కాలుతో పశ్చిమం వైపు నడిచారు అనుకోండి వాళ్ళు ఎక్కడికి నడుస్తా ఎక్కడికి నడుస్తుంది అలాడు అక్కడే తోబడదు ఓ కాలు కుడివైపు లాగి తూర్పు వైపులాగి ఇంకో కాలు పశ్చిమానికి లాగారనుకోండి వాడి ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది ఏమీ ప్రోగ్రెస్ ఉండదు కాళ్ళు దిగుతాయి అక్కడే తోబో అలాగే మనం కూడా నేను దిచ్చేది లేదు సంసారంలోనే పూర్వవర్ణం ఇంకెక్కడికి వెళ్ళం సంసారంలోనే ఉంది అర్జం పుత్తిక లేదు ఆత్మకి పుష్కం లేదు తర్వాత సర్వత వ్యోమ కోమం కదండి ఆకాశం ఉందండి సంస్కృతం ఆకాశం ఉందండి ఆలోచించే పద్ధతి కూడా వచ్చింది ఆకాశ పోష అసలలో మహాంత అని ఒక శ్లోకం హహాత్ములు ఉన్నారే వారు అసలవ మరి దేహముల దేహం అది దేహమే ఉండదు దేహం ఉండకపోతే మరి వారు సునీర అదే సునీరా ఆకాశ ఈ బ్రహ్మాండం అనే మొగ్గ బ్రహ్మాండం మొగ్గలో అనుకుంటే ఈ బ్రహ్మాండ కోశము అని వర్ణిస్తాం భూగల కోశము బ్రహ్మాండ కోశము ఉండేలా మాత్రం భాగవతంగా వస్తాయి ఈ బ్రహ్మాండం అనే మొగ్గంతా వ్యాపించి ఉన్న ఆకాశం ఏదైతే కలదో ఆ ఆకాశమే వాడు లేదం ఆకాశంతో మమేకం అవునా దేహంతో మమేకం అవుతారు ఆకాశ ధ్యానం చేయాలి ఆకాశ ధ్యానం చేస్తే అర్థం కాదు మీరు ఆకాశంలో వీరం అవుతుంటారు మీరు దేని ధ్యానం చేస్తే అది అయిపోతారు రామ్రామాన్ని ధ్యానం చేస్తే మీరు ఏమవుతుంటాను రామ్రామంలో ఉంటుంది ఏమంటాం జగత్తు ఉండదు నేను ఉంటాను ఏమవుతుంది సామ్రామము ఆకాశాన్ని ధ్యానం చేస్తే ఏమవుతుంది ఆకాశమే ఉంటుంది జగత్తు ఉండదు నేను ఉంటుంది జగత్ ఏమవుతుంది ఆకాశమే విజయనగింది నేనేమవుతున్నాను ఆకాశంలో విజయం ఇంకేనా కష్టమే కాబట్టి ఆకాశంతో నమేకమైతే ఆకాశ అభిన్నంగా ఉండాలి కాదు దేహ అభిన్నంగా ఉండకూడదు దేహాభిమానంగా ఉండకూడదు ఈ కథలు ప్రజవ్యాపకమైన యోగ ఎందుకంలో ఆకాశం ఎందుకంటే అది అభిమాశపూర్వకము ఆకాశాన్ని ధ్యానం చేసుకోవాలి భావనాత్మకంగా ఎందుకంటే మనం భావనాత్మకంగా మనల్ని మనం చూపించుకుని ఈ ఎవరేరు మనం ఎవరు చెప్తారు మనకి మనం భావన చేత అటువంటి స్థితిని ఒరిగిపోతున్నాం దేహంలో ఒదిగిపోయి మనం రచికున్నాం అలా బతకాల్సిన అవసరం లేదు సో ఆకాశంలోనే వ్యాప్తి చెందినటువంటి స్వరూపము పూర్ణము ఈ ఊకేది లేదు ఇప్పుడు చూడండి ఈ రికం వాటి అప్తే నాకు ఊటుంది నాకు ఊటుంది అని నాలుగు సార్లు లోటు లేదు ఏదైనా కూకోండి తప్పకుండా డోన్ చేసి లోటు ఊతుంటారు కానీ అని లోటు మాట లేకుండా హాయిలు కూర్చున్నారు అనుకోండి ఏ ఇది వ్యాక్సిన్ లెక్క నాకు నేను కూర్చోడను అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ నేను అపోయి చూడను అప్పర్ సెంట్ పూర్ణ అంటే సబ్సెంట్ యు ఆర్ సెంట్ ఎవరైనా మిమ్మల్ని నేను కత్యక్ష చేస్తాను అంటే వాడి మాటలు నమ్మకండి ఎందుకంటే నేను కష్టం కాబట్టి నీవు పూర్ణుడము అని చెప్పి వాడు అచాధుడు ఒకటి కానీ నీవు అయోధ్యుడము నేను యోగ్యున్ని నువ్వు అలా నేను ఎక్కడ ఉంటాను నాకు లక్ష్యం ఇస్తా ఉన్నాను ధనం పెట్టాను నేను ఎక్కడైనా అభివృద్ధిస్తూ ఉంటాను అంటే వాడు అచాఖుడు అవు అచార్య అపసే వార్త అండ్ ఎందు తర్వాత ఉంటే పాఠం ఏమిటండి పాఠం అంటే అర్జును లేచి ఎవరైతే తెలిసి తనను తాను తెలుసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే అద్భుతాలని దర్శించాలి ఎన్నెన్నో అద్భుతాలు తెలిసినామే ఒకప్పుడు ఎలా ఇది ఇది దుఃఖం ఉన్నది ఈ దుఃఖాన్ని మనం అభిగమించలేదు అనే నిరుత్సాహం నిరాశతమవుతుంది కానీ ఆత్మస్వరూపాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే వారికి అర్థమవుతుంది పర్వాలేదు దీన్ని మనం అభినందించగలుగుతాము అని అర్థమవుతుంది దీని మన్న ఓ మా అవలసి సామర్థ్యం ఉన్నది నేను దీన్నే నేను అభినందించానంటే ఇంక దేన్నైనా నేను అభిగమించగలుగుతాను అని తమలో ఒక వినూత్న శక్తిని ఆవిష్కరిస్తున్నాను కాబట్టి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మీరు పక్కన కదే సంస్కారంలో పరిగెత్తితో ఉంటే దేహాభిమానంతో ఏమీ తెలియదు వండర్ ఏమిటి వండత్ తమ సంస్కారంలో చూసి వండం తి వండప్ కానీ అద్భుతాలు అవి ఏముంది అద్భుతం ఏమీ అద్భుతం ఇప్పుడు మీద ఎవరో అద్భుతం మీరు నడవచ్చు మీరు కూడా నడవచ్చు ఇప్పుడు మీద మీరు కూడా నడవచ్చు నిత్తులు తీరుల పండగని చేస్తారు మా ఊళ్ళో నరేంద్రపురం గ్రామంలో తీరుల పండగ చేసినారు తీర్ల పండగను చేసినప్పుడు ఆ నిప్పులు తయారు చేస్తారు నిప్పులు తయారు చేస్తే ఈ తీరుల బొత్తులు విరేదించిన వాళ్ళు ఉన్నారని వీళ్ళందరూ సాధ్యవతలు సెవెన్ చేయడు అంటే అది ఎదుగు ఒక మాట అని నా అభిప్రాయం కాదు సాధ్యంలో సరిపోయింది మంచి కనమే అది కూడా కష్టం వచ్చి సంపాదించే కానీ వాడంత పెద్ద ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళు అది లేదు వీళ్ళందరూ ఇబ్బంది పడుతుంది ఒకళ్ళు ఒకలాకము విధాక తిట్టుకున్న వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ దాంట్లో నడిపిస్తున్నారు అక్కడ నడిచిన వెంటనే కాలు పడుతుందని ఒక నడిచిన వెంటనే అడుపు అక్కడ నవడానికి ముందు కూడా కనిపిస్తుంది దేవుడు దేవుడికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఏముడు కదా కాలు పడుతుంటే ఒక్క కాబట్టి కాళ్ళు కడుక్కునే పర్పడతా నడిచి వెళ్ళిపోయింది ఒక భావ గతం ఉండేవాడు అమాయకంగా ఉండేవాడు రోజులు వస్తా ఉంటారు తీర్పు తీసి వస్తాను తీర్పు చూసొస్తాను వెళ్ళేది అక్కడికి వెళ్ళి ఉత్సాహం వచ్చేసి ఆ కావతి మీద కాలు కడిగేస్తున్నాయి ఆ పీడ ఒకటి పట్టేస్తుంది అది కొట్టుకోవాలి అది కూడా ఒకసాహం కావాలి పట్టేస్తుంది కాలు కడిగేస్తుంది ఒక అది వెళ్ళక ముందే అందరూ లాగేస్తారు ఎందుకు లాగేస్తుంది జీవిత కొట్టుకొచ్చేది ఉంటే ఒక చాలా అభ్యాత్మికంగా నీళ్ళు పోసేస్తారు నీళ్ళు కోసేస్తే హీరో అయితే ఎందుకంటే కాళ్ళకి ఉన్న తడి ఆడి దాకా కాలుతుంది ఆడి అని కావు మీరు కాగితాన్ని కాగితాన్ని మీరు ఏం చేస్తారంటే తడపండి తొడి కాగితాన్ని దీపంలో దక్కండి వెంటనే మసైజ్ పోతున్నాం అందుకు మసేజ్ పొతుంది కాగితాన్ని తడికి దీపంలో దక్కండి రేనే ఉన్నాం ఎందుకంటే ఆ వాతా రేదో ఒక సిమ్ సిమ్మో వాటర్ అవుతుంది ఆ వాటర్ ఇవాపరేట్ అవ్వాలి వాటర్కి లేటెస్ట్ హీట్ ఆఫ్ ఇవాపరేషన్ ఇస్ వేరీ హై ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్యాలర్స్ హీట్ ఇస్తే కానీ అది ఇవాపరేట్ కావాలి తర్వాత వాటర్ అది ఐదు క్లాముకులు కాదు మండీలు కాదు మండలు అంతటా ఆర్థిక వస్తుంది కానీ మండలం కాబట్టి యూ హార్ క్రెషోర్ మీరు ఒక నివసమో ముప్పై శాతంలో నలభై శాతంలో ఈగల్ దాని మీద క్రెషోర్ తీసుకుంటున్నాం ఆ వన్ మినిట్ లోపల మీరు మంటల్లో రేపుకి వచ్చేస్తే మీకు ఏదీనం అవ్వదు అయితే ఎవరిలో ముద్దు మందే చేస్తారు మనం జరిగినాం ఎందుకంటే మనకి భయం ఎక్కువ మరి కాబట్టి కాబట్టి మీ భయం మనం తిరిగేందుకు చేసింది తప్పిస్తే ఆ పనిలో మీరు చే అద్భుతాలు నేనేం లేదు ఒకవేళ అద్భుతం ఉంటే ఆ ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ వాయుడు ఈ ఆకాశం ఈ జన్యు ఈ దేహము ఈ రక్త ప్రసాదం ఇవి అద్భుతాలు అంటే మీ అద్భుతాలు కాదు అసలైన అద్భుతాలు మీరు మీ హృదయంలో ఆత్మరూపంగా సాక్షాత్కరించుకుంటారు ఎందుకంటే మీకు ఒక కోరుకుంటుంది మీరు ఆత్మస్వరూపాన్ని మీకు అద్భుతం సాక్షాత్కరిస్తుంది ఎందుకంటే నేను కోరింది నాలోనే ఉంది అనే అద్భుతం సాక్షాత్కరిస్తుంది మీరు ఒక మీరుతో బాధపడుతూ ఉంటారు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అనేది ఆలో ఏదైతే లేదు అని మీరు తెలుసుకుంటారు తర్వాత ఇంకో అన్నిటికంటే అద్భుతం ఏంటంటే దేవుడు కింద చేసే భక్తి కూడా ఒక సోపానమైన విషయాన్ని లేదు తెలుసుకుంటారు అది కూడా ఒక మెట్టేవైన విషయాన్ని తెలుసుకుంటారు ఎందుకంటే అల్టిమేట్లీ ఏ డాట్ నైతే మీరు రక్షించేస్తున్నారో ఆ డాట్ మీద భిన్నంగా లేదని మీరు తెలిసే తెలుసు ఇంకా అంతకంట వన్ డార్ నుంచి ఏమవుతుంది కాబట్టి మీరు యోగలకు పేరు మీరు నేను వెళ్తున్నారు మీ మిమ్మల్ని విన్నాం మీరు శబ్దాన్ని వెళ్తున్నాం నేను మనం తింటున్నాం శబ్దాన్ని వెళ్తున్నాం రద్దీ తిన్నా రద్దీ తింటామంటే కాబట్టి రద్దీ భాగం అయితేనే రద్దు దేహ వృత్తి అయితే శబ్దాన్ని విన్నారు శబ్దం వెన్న అంటే శబ్దము శబ్ద ఫలితంగా లేకపోతేనే వెన్న తెలుస్తుంది ఎలా జరుగుతుంది శబ్దం తెలివిలో ప్రవేశించలేదనుకోండి మీరు వెనుక లేదం తెలో ప్రవేశించాలి మనస్ చక్కగా ఉందనుకోండి వెనుక మనస్ చక్కగా ఉండాలి ఆ మనస్సులో ఆత్మధైర్యంగా తినటం జరించాలి అలా ప్రభుత్వస్తూ ఉంటుంది మనస్సు ఉందంటే ఆత్మధైర్యంగా ఉన్నట్టే ఎందుకంటే త్వరగా ఉంటే జ్వ ఉన్నది పెద్దపీఎన్ అంటారు ఇంగ్లీష్ లో వాటర్ ఇజ్ మిస్ ఎంత కాబట్టి పెద్ద జ్ఞానం కలగాలి అంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం మసాలా ఉండాలి అది వీరే ఆ మసాలా ఉంటే అదే పెద్ద జ్ఞానం అవుతుంది ఇంతే కదండి పకోడి కావాలంటే పకోడి అంటే ఎక్కడి నుంచైనా వస్తున్నది కోడి చక్కోడి అయితే అక్కడ ముద్దు ఉంటే అదే శనగ ముద్దు ఉంటే అదే పకోడీ అవుతుంది అదే కనుక ఎక్కడి నుంచైనా మరో లోపల నుంచి ఎక్కడి నుంచి ఆ లోపట్కి వస్తున్నాయి ఆ ముద్దు ఉంటే అదే పకోడి అవుతుంది ఆ ముద్దు ఉంటే అదే గజ్జీ అవుతుంది అదే గజ్జు అవుతుంది అదే అదే అది అవుతుంది ఉందో అలాగే మీలో జ్ఞానం అనే ముద్దు ఉంటే అదే అవుతుంది కాబట్టి మీరు విని శబ్దము మీకంటే భిన్నంగా ఉందా లేదు మీరు విని మీరు చూసే రూపం మీకంటే భిన్నంగా ఉందా మీకంటే భిన్నంగా ఉందని పోలేదండి కాబట్టి మీరు చూసే రూపం మీకంటే భిన్నంగా లేదు మీరు విని శబ్దం మీకంటే భిన్నంగా లేదు ఇంక ఎలా ఉందండి నాకు చూస్తాం మీరు తగ్గే ఉద్దాను కదా భిన్నంగా లేదంటే తవ్వే ఉద్దాను కదా మేము తగ్గ వచ్చితే దాని అర్థమైంది అంటే మీరు కంటే భిన్నంగా ఏది లేదు ఇప్పుడు కోస్తాదే ఉంది పశ్చాత్యం ఉంది దక్షిణ సహాయం ఉంది ఉత్తర సహాయం ఉంది ఆత్మ ఉంది వెరీ నీ యూఆర్ వర్క్ చూడండి నేను తీసుకున్నాను అంటే అర్థం లేదా ఇకే బాధ కూడా ఇకే ఆ తీసు ఇప్పుడు నేను సినిమా చూస్తున్నా సినిమా తెర మీద ఉన్న బొమ్మ ఏమిటండి లైవ్ అండి సినిమా స్థిల్ మీద ఉన్నది ఏమిటండి లైఫ్ ప్రాజెక్ట్ సిలిం ఏమిటండి లైవ్ మీరు బొమ్మను చూసేదంటే మీరు కంప్లో పండదు ఏమిటండి లైవ్ ఎవరి థింగ్ ఈజ్ లైఫ్ సింగ్ ఈజ్ లైఫ్ అన్నది ఐ కైట్ లో ఎవరిథింగ్ లైఫ్ లైట్ కథన్ దేవీ లేదు ఆఖరికి నీకు కూడా లైతే అక్కడ ఈ గా పండితే కాబట్టి ఈ సర్వము కూడా మీరే తర్వాత ఇప్పుడు ఈ జగత్ అనే ఈ జగత్ అనే చిత్రం మీకంటే భిన్నంగా లేదు ఈ జగత్ అనే చిత్రము ఏ ఆ తెర కూడా మీరే తెర మీరే అతను ఆ తెరవేరు ప్రకాశం ఇది జగత్తు కూడా మీద కర్మమే మీరే ఆతో పూర్ణం యోగ పూర్ణం ఆత్మతత్వం మరొకటి లేదు అన్వేషణి అండి మరొకటి లేదు ఇతరమనేది లేదు ఇన్వేషం ఏమంటే అద్దెది మనం పశ్యం అటువంటి ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో తెలుసుకోవడం అంటే అది అది కష్టమైన కాదు ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ రైవింగ్ ఎందుకంటే మనము రాంగ్ డైరెక్షన్ బాగా అలవాటు పడుతుంది అంటాం కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అంటే దాన్ని పోస్ట్పోన్ చేయడం పోస్ట్పోన్ చేయడం వస్తే పోస్ట్పోన్ చేయడం తప్పని నేను వినం లేదు మనం ఏం చేస్తామంటే దాన్ని స్వీకర్ గెక్కదా ఆత్మజ్ఞానం ఎప్పుడు స్వీకర్ ఈ పని మీరు ఎంతకాలం చేస్తే అంతకాలం మీకు ఆత్మజ్ఞానం దొరకదు ఇప్పుడు ఫ్యూచర్కి దశకు మనం ఇలాగా ఈ ఉప్రశత్తిని చదువుతా ఉంటాం ఈ జన్మైపోతుంది మళ్ళీ జన్మలో కలుగుతుంది ఆత్మజ్ఞానం అంత పెద్ద ఒక ప్రొఫెషన్ కూడా అనేక చక్కలు అయితే కానీ అంటే అది మనకి ఇప్పుడు బీపీ లేదు సర్వగా నిర్మలు ఉండేవి చాలా ఉన్నాయి ఇప్పుడు బీపీ లేదు క్రికెట్ లో ఇవి ఏదో ఒకటి ఫస్ట్తో ఇంకా ఆడుతున్నారు ఏదో వాళ్ళు కాలకూర్చుంటారు అని కూర్చున్నాం ఇంకా మధ్యలో చాలా మంది ఉన్నారు అని అలాగా సాగాలని సమకు కూడా ఎక్కడ వస్తుంది ఆ రకంగా అలా ఉంటాం మా మన బ్యాక్ మీద ఇంకా ఇప్పుడు ఈ జన్మలో కాదు మండే జన్మలో అదే జన్మమా ఆ రకంగా మీరు ఆత్మజ్ఞానాన్ని భవిష్యత్తులో పెట్టినంత కాలం ఆత్మజ్ఞానం కాదు ఎందుకంటే ఆత్మజ్ఞానము తగిన బాగుంది వచ్చింది అది తగ్గి బాగుంది దానికి సైన్కి సంబంధం లేదు మీరు సైన్ తోటి సంబంధం పెట్టారంటే అజ్ఞానంతో సంబంధం పెట్టారని అసైం తీసుకున్నారండి సైన్ సై మా కలపం అండదు తమకి తైల్సినది అంటే సైన్ ఆ అజ్ఞానంతో మీరు తమకు సంబంధం పెట్టారు తమకి ఏం చేయాలని చెప్తుంది అంటే బిజెపి పెట్టకం తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట తొందర ఇరుముకుందండి సిద్ధ సమతుందని మాకు నో ఈ నో మహాత్ముడు అన్నాడు ఈ పశ్యం ఈ సత్యాన్ని దర్శించిన ఒక మహాత్ముడు ఆయన మాట అన్న ఆయన యొక్క దర్శనాన్ని మీకు నేను వినిపిస్తున్నాను అండి పూర్ణం అన్యశూన్యలు పశ్యం కానీ ఆయన ఏమంటాడంటే ఐయామ్ దర్మింగ్ స్థాన్ ఐయామ్ ద బ్లస్ట్ ఆఫ్ ది మహాత్మ and I am the evening's dream. I am a human being. I am a human being. I am the human being. I am the lead to low manmar. Thichna is low manmar and dala dala, ākula dala dala, you know. The smell of the terrible skin, I am. The lover should pack on it, అంటే ఒక ప్రియుడు ప్రియురాలని బతులాడుతున్నా ఆవిడ కోపం వస్తే బతుకులాడుతున్నాను ఆ బెసిమిలాడీకి నేనే అంటున్నాను ఐడెంటిఫై ది మేడన్స్యర్ అతను బదులు రాసుకుంటే ఆవిడేమో గతుకు రాస్తుంది సిద్ధి సమాధానం చెప్తుంది ఆ గొత్తుకు నేనేమంటున్నాను అంటున్నాను ది వా The blade that strikes him, I ask. His mother's heart round with fear, I ask. The, the rose, her spirit making day, the sounds from the throat that rise, the mark that about its flight. The rose, you know? ఆ రోడ్డు గురించి పద్యాలు రాసే పే నేను ఆ రోడ్తో ఆకర్షితమైన పక్షి నైతుణ ఆ రోడ్డు తిరుగుతున్నటువంటి తిరుగు మాస్ అదౌన్నటువంటి తిరుగు లేకపోతే సీతాకుండా చూస్తాం అసలు మాస్క్ కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సింది పరిశ్రమని తీ ప్రాక్టికల్ దాంట్లో ఇంకా నేను పద్దెనిమిది రాసే ఒక కవిత రాసి మర్చిపోయింది అది ఎక్కడో రాని ఆటో పాలేలేదు ఒక చెత్త కాయితంగా రాసుకున్నాం ఎందుకంటే తమకు నగరాలని వచ్చినప్పుడు వెంటనే రాయాలి రాజకీయ పోతుంది ఇది ఎక్కడ ఎక్కడో కదా వినిపించబోతున్నారు అసలు ఎలా ఉన్నా చదండి ఎందుకు రకమో ఎందుకు ఆ సందర్భం అయితే గుర్తు లేదు తమ్ముడు అని ప్రారంభం తమ్ముడు ఎక్కడ సో తమ్ముడు ఆరాధప పడుతూ ఆయాసపడుతూ వెదుగుతున్నావు దేనికోసమా సుఖాన్నిచ్చే వస్తువుల కోసమా పేద గిలిచే మిత్రుల కోసమా ఓరడించే తండ్రి కోసమా చేతినిందించే దేవుని కోసమా నిధివారా ఇంట్లో పాలవర్ నువ్వు ఇదిలో వెగుతున్నావా ఊరిలోని పిల్లవారి కోసం ఊరంతా వెతుకిన పిచ్చి తల్లి కందా గురివారా ఇంట్లో భారతం వీధిలో వెతుకుతున్నావా కనెక్టి నిన్ను చూడు ఆనంద నిధానం నీలోనే ఉండి నీ హితాన్ని కోరే మీ ఇష్ట్రుడు నీ కోసం ఆరాశంతో లోపల నీ లోపల వేసి చూసుకున్నాడు సఖా ఈశ్వరులు ఆత్మకంగా సఖా నడు మాయా ప్రపంచంలోనికి దినా తన నుండి ఏది చేసి నిన్ను తన నుండి వేలు ఈ మాయా ప్రపంచంలోనికి దిరాటేసిన నీ తండ్రి నీ కౌదుని కోసం మీ లోపల పరికపిస్తున్నాడు ఆత్మరూపంలో ఈశ్వరుడు మీ అహం ఎనుక తనలో కలుపుకోటానికి చేతిని చాచి తీరుస్తున్నాడు తమ్ముడు ఏమిది ఇది చూడు ఇది ఎప్పుడైనా ప్రజా పుస్తకంలో అయితే దీంతో ఒక కవిత ఒకసత్వం ఒక కవిత దీని బృహదానికి ఉపనిషత్తులో ఒక కవిత ఇలాంటిదేదో కవిత కాబట్టి ఆత్మస్వరూపాన్ని బాగా యాత్ర అర్థం చేసుకోవాలి పశ్యం తర్వాత తవా ఏవాన్ మన విజ్ఞానాభ్యాం పశ్యండి నమస్తే అలా పశ్యం తవా ఎ విద్వాన్ మన విజ్ఞాన ఆర్థిక సత్యం అంటే తోజటం సత్యాన్ని తోజటం ఇప్పుడు సత్యాన్ని తోజటము అంటే మనకు శ్రవణం కలపడబోకపోతే కేవలం శ్రవణం కాదు హత్య కాదు గృహాత్మికంగా ఆత్మవారిని ప్రశ్న చేసుకోవాలని భక్తంగా రాష్ట్రం అంటే వారు అది అది ఏంటంటే వాళ్ళ నాయకులు పాయింట్ కాదు అంటే శ్రవణానికి ఇది తోబుందని అభిస్తారు మన విజ్ఞానం మండల విజ్ఞానం సహకృతమనే శ్రవణం జ్ఞానహేతు అవుతుందని ఒక ప్రణాళిక ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పుష్ణాంతిస్తా ఇప్పుడు రామ అనే నామం ఉన్నది నామ మహాత్మ్యం అని చాలా గొప్పగా చెప్తారు మహాత్మ్యం కాదు సంతలు అంటే సంతులు అంటే కబీర్ నానక్ మీరాబాల్ నామదేవ్ సీతారాం ఎలాగంటే సమస్య శివోమలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో రామ మహాత్మ్యాన్ని చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు ఏదో ఎక్కడో పురాణంలో ఉండే కథ తీసుకు చెప్తున్నట్టుగా కదా తమ అనుభవాన్ని చెప్తున్నట్టుగా కదా చాలా కన్విన్సింగ్గా చెప్తారు తమ తీసుకున్నట్టుగా చెప్తా అనుభవం యొక్క హాల్ కామెంటర్ లేదా తీసి తీసి కామెంటరీ చేసినట్టుగా చెప్తారు రామ మహిమానం అది మనం వింటాం రామనామము అంత మధురమైనది లేదు అని అంటాం అని వింటాం అయితే విన్నారు మీరు విని రామా అన్నారు అనుకోండి మీకు ఆ మహుదీవ అనుభవానికి రామనామము మధురమైంది అని విన్నారే కాదు మహుదేవ అనుభవం చెప్పడానికి నిదిభ్యాసం చేయాలి చేస్తే కాబట్టి మనన విజ్ఞాన అధ్యానం తప్పం అలాగే ఆత్మ దేహము అని అనుగ్రహం బతుకుతూ ఉంటే విద్యా ఆపత్తి లేని అప్పుడు అది తప్పదు దానివల్ల ఎన్ని ప్రయోజనం ఉంటాయి ఆత్మయో ఆత్మ అంతతమే ఆకాశ దేశ తన ఆకాశమును తంగా భావన మైండ్ ని డైవర్జెన్స్ లోకి తీసుకెళ్ళాలి డైవర్స్ డి నాట్ ఐడెంటిఫై ది బాడీ జస్ట్ డైస్ దిగా లేదు డైవర్జెన్స్ అంటే అక్కడ కంటే వేరే ఉండదు కన్వర్జెన్సింగ్ చేసింది ఏది ఉంటుందో ఆ ప్యాటర్న్ బ్రేక్ చేస్తాం డైవర్జెన్స్ కన్వర్జింగ్ ప్యాటర్న్ ఏమిటో చూస్తున్నాం మనిషికి కన్వర్జీ ఎలా అయిపోతాలో చూస్తున్నాను వేరు పెద్ద నవ్వుకోండి మొత్తం ఎంటైర్ ప్రభుత్వం ఆ వేరు దగ్గర కన్వర్ట్ అయిపోతాను మీరు ఆలోచించండి వేరు మీరు కన్వర్ట్ చేయబోతారు ఒక్క ఎంటైర్ సెస్టమ్ ఇదేముంటుంది కాలు చేతులు గుండె లేబరు ఇవన్నీ దారికి పోతాయి ఆ వేరు ఒక్కటే ఉంటుంది ఆ వేరు ఒక్కొక్క కడుతుంది పెద్ద పెద్ద ఇలా వస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఇలా నడుస్తుంది నడుస్తున్నారు కాలువ చేతులు నలుగు హండ్రెడ్ జీపీస్ ఉన్నాయని మీరు భ్రమపడుతున్నారు హండ్రెడ్ జీపీస్ లేదు ఏం లేదా వేరు ఒక్కటే ఉండేది ది ఎంటైర్ సెస్టమ్ ఇస్ డిహైండ్ ద థింగ్ అలా ఉంటుంది అది ఐడెంటిఫికేషన్ ఉంది అది కన్వర్ట్ చేసి ఆర్ట్ బతుకుంటే ఈ మొత్తం ఆర్ట్మెంట్ కన్వర్ట్ చేస్తే బతికేస్తా ఉంటుంది ఎంత కాలం బతికి ఎంత కాలం బతికినా తక్కువ అలా కన్వర్ట్ చేసి పెట్టుకోకూడదు ఆర్ట్తో ఏమవుతుంది ఎంతో కన్వర్ట్ చేసి దేహానికి వేగినం కావాలి వేగినేమాలి వాళ్ళకి చింతరాజేషం ఎక్కడే ఔషధం ఎక్కడే ఔషధం ఉన్నప్పుడు మీరు ఔషధమేమవుతుంది కాబట్టి ఎక్కడే ఔషధంగా ఏం చేస్తూ ఉండాలి ఔషధం కూడా ఔషధానికి నిండే అంతేగాని దేహంతో మమేకం అవకాశం దేహంలో కన్వర్ట్ చేయకం ఇది ఎప్పుడు కన్వర్ట్ జండి కాదు ఆ వివేకాన్ని ఎప్పుడు తీసుకున్నా కాబట్టి ఇదే ఉండకాయ ఇలా పట్టుకోవాలని ఎండ దర్శనాలు అక్కడ కనవచ్చు ఎలా కనవర్ చేయకండి ఇదే నా కడుపు కడుపు మోపు వస్తున్నా నా కడుపు అని అలా పని వచ్చే పనిలో మోపిస్తే బ్యాక్స్ చేసుకోవాలి అది నేను దాతను ప్రాక్టికల్ నేను చెప్తున్నాను స్కిల్ హ్యాపీగా ఉండదని చెప్పారు ప్రాక్టికల్ గా ఉన్నారు బట్ అది ప్రెసెంట్ మెడిసినల్ సిస్టమ్ ప్రాక్టికల్ కాదని బాడీ అది మళ్ళీ ప్రాక్టికల్ అని నా అది ప్రాక్టికల్ కాదని నా సింటే ఇట్ ఈ వెరీ ప్రాక్టికల్ అండ్ మనిషిని ఒక భయంకరమైన స్కిల్ లో పోషిస్తుంది ప్రెసెంట్ డే మెడికల్ అమెరికన్ సొసైటీస్ రెస్టన్స్ సైంటిస్ట్ ట్రాన్సిస్టెన్స్ కీరతో ఒప్పుడు ట్రాన్సి అది వదులుకుంటాం అది అదే విజ్ఞానం అంటే అదే అభివృద్ధి అదే సైనిస్ అంటారు అదే సంగతి సైన్స్ లో తప్ప టెక్నాలజీలో అదే అలా బతక రోగం తినప్పుడు చూద్దాం నాకు రక్తుతం రాబోయే రోగాన్ని ఉంటే బతకడం ఎలా బ్రతకాలంటే ఇది ఐడెంటిటీ డైవర్స్ జీవెస్ట్ ఇది ఒక వ్యక్తిని ప్రేమించటము ఉంటే ఇది డైవర్షన్ ఆకాశాన్ని భావన చేయటము అంటే డైవర్షన్ ఈశ్వరుని మరి ఈశ్వరుని అయితే ఇలా కాదు ఈశ్వరుని విస్మరించడం అంతేకాదు ఈశ్వరుణ్ణి ఓ తోట సిక్స్ కేసెస్ లోనిస్తే డైవర్స్ చేయటం అది నుండి కన్వర్జించడమే నడుస్తుంది అలా కాదు ఈశ్వరుణ్ణి రూపంగా దర్శించటం ఏదైతే అది డైవర్స్ చేస్తుంది అందుకని డైవర్స్థితిలోకి బాగా అభ్యాసం చేసినట్లయితే మాకు అది మానవ జ్ఞానములు అటు తమ ఆత్మరూపంగా రక్షించగలుగుతాదు ఆ డైవర్జన్య స్థితి బాహ్యమును దర్శించేందుకు డైవర్షన్ అంతర్ముఖంగా ఉండేట్లు వివేకాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి దేహముతోటి వివేకాన్ని ప్రతి అదే దేహంతో తన వచ్చి చేయకూడదు దేహంతో ఇదే కానీ అభ్యాసం చేసుకోవాలి మనిషి ఎలా ఉండాలంటే ఫ్రెస్టేజ్ లాస్ట్ చేస్తాను బతున్నాయి అంతేగాని ఇచ్చిపోయిన ఏడ్లాగా అంటే దుర్వాసన వచ్చే ధ్యానం తింటుందని అలా ఉంటుంది ధ్యా దుర్వాసన ఎప్పుడు వేస్తుంది కానీ ఇది స్మాల్ ప్లేయర్స్ అక్కడే దుర్వాసన వస్తుంది అంటే ఏంటి ఆల్ ఫేజ్ అంతా వ్యాపారం అలా ఉన్నా ప్రగా వాళ్ళు పెరిగేదిగా భావనాత్మకంగా ఇది నాట్ ది బాడీ ముందు ఉద్భవించడం పెరిగేది లేదు బాడీ హెల్త్ ఇస్తూ ఉన్న లిమిటేషన్ మన ప్రారంభం ఏంటంటే బాడీ కింద లిమిటేషన్స్ మన లిమిటేషన్స్ తీసుకుంటాం అది అవకాశం కాబట్టి ఇది బాడీ ముక్ హెల్త్ లిమిటేషన్ నాట్ యూత్ మీకు లిమిటేషన్స్ ఏమి ఉన్నాయండి ఇప్పుడు మీరు ఎందుకు బాడే బాడీ ఇస్ నాట్ ద లిమిటేషన్ లిమిటేషన్ అవుతుంది రావట్లేదు ఎదుటివారిని ప్రేమించానికి బాడీ మ్యూటేషన్ అయింది కాలం అలా అయిన అయి ఉన్న పక్షంలో మీరు ఎన్నడూ ప్రేమించాలి ఎందుకంటే బాడీని ఇది జరుగుతుంది అని చెప్పడం కాబట్టి బాడీ లెవెల్కి అధిగమించే నేను ఇంకో వ్యక్తిని ప్రేమించగలిగి ఆ పని మీరు ఎలాగో ప్రయోగించాను అర్థమైతే ఇది ఇది అసిబుల్ అండ్ ఇది ప్రాక్టికల్ వైడ్ అబ్బా టేషన్ ఇంకోటి బై బాడీ మీద ఇది అసలు బాడీ లెవెల్కి ఇంకోటి ఇమిటేషన్ కాబట్టి ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని మనిషి తెలుసుకోవాలి వ్యక్తుంది సార్ అసలు వ్యక్తికి లేకపోవాలి ఇది చెప్పలే నన్ను ముద్దుకో అన్న వాళ్ళు చూస్తే ఐ ఫీల్ దాటి నేను ఇన్వెస్టిక్కి చూస్తాను ఇప్పుడు కొన్ని సందర్భాలు ఉంది ఇప్పుడు మీరు అదైతే ముని ఇంట్లో నిన్న రాత్రి దావస్తుంది అనుకోండి ఆ పిల్లార్థులు వాళ్ళు బాధ్యత బయటపడడానికి పనిచేస్తున్నారు అనుకోండి అప్పుడు ముక్కుంటాను వచ్చింది మీరు వస్తుంటే అందరూ కూడా సేవ కోరక అడిగి దారి ఇస్తారు ఎందుకు ముసుకుంటారు ముప్పుకోండి ఓనర్ ముక్కు అదే ఉంది సపోజ్ మీరు నన్ను ముప్పుకున్నామనుకోండి సపోజ్ మన సందేశం ఎన్ని ముట్టుకుంటాను పనేవలేదా ఎన్ని ముట్టుకుంటాను ఏదో ప్రేమతో కూడిని పేరు ఎక్కడ కోసం ముందు లేకపోతే దండం పెడితే ఆశీర్వాదికం చేయడం కోసం ముక్కుంటాం లేకపోతే దాండం పెట్టడం కోసమే ముక్కుంటాం ముత్తుకుంటే నాకు ఏమైపోతుంది వాటికి హ్యాపీ ఉంటుంది మీ తల్లి ఐ వాంటున్నా హ్యాపీ అభివృద్ధి లేకుండా ఏది అభివృద్ధి అయిపోతుంది హా ఏది అభివృద్ధి అయిపోతుంది అలా అభివృద్ధి అయిపోతుంది నీ పేరుకి ముందు కొంత మెచ్చుకుంటే ఆ ముందుకు వస్తుంది సందేహం లేదు అంతే కదా అతడి అవుతుందండి కాబట్టి ఎప్పుడో సంవర్జనుగా ఉండాలి కదా నేను గుర్తించారండి ఎవరికే సింగ కాబట్టి ఆ విధమైన సంవర్జన మన హిందూ సమాజాన్ని బాగా దద్దాం అది అనుకో ఆత్మరతి ఆత్మయ్యే రతి రాణం ఎస్ సహా అయమాత్మరీ అక్కడ రీర్ఘ గడికిష్ట రతి అవుతుంది అది ఆ పండికి సమస్య స్టూడెంట్స్ అవున మిత్రి బండి వస్తుంది ద్వేట్ పూర్వర్ అన్న కరోము ఆనందే అది ఆ యు రి చేస్తున్నాం సో రసీది ఆత్మ రతీది ఎవరికైతే రమణము రమణము అంటే అసెప్ట్ వినోదం కానీ రమణము అంటోదము ఎవరికైతే ఆత్మస్వరూపము నుండే ఉంటుందో వారు ఆత్మరతీతి ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ సూర్కి అభిషేకం చేస్తున్నాను ఉద్రాధ్యాయుడు ఉత్తమా అధికారం చేస్తున్నా త్రీ ఇయర్స్ చేస్తున్నా మరికొట్టే చేస్తున్నా చేస్తుంటే ఒక అమ్మాయి నువ్వు త్రీ ఇయర్స్తో నా ఫోర్ ఇయర్స్తో ఉన్నా వచ్చి ఎందుకు ఎలా ఉందో ఏమో అన్ని తోసుకుంటూ వచ్చి ఒళ్ళో కూర్చుంది ఎల్ల కూర్చుంది కదా ఇది ఏంటి అదే దేవుడు చేస్తుంది ఇది ఏంటి అది నేను చేశాను అది దేవుడి చేసా మరి దేవుడు అయితే నీళ్ళే అంటే నువ్వు పెద్దనే స్నానం చేస్తావా చేస్తాం అలాగే దేవుడి గురించి ఈ ఒక్క ఒక ఆఫ్ అడుగుతుంటే సార్ అది ఏం చేయలేదు మనల్ని విద్య నితం చేస్తాను పను కూడా పోవకుండా ఇష్ట ఇదే ఇది ఆ విచారం అవుతుంది నేను చెప్తే మీరు ఏ కంగారు పడుతుంది అభిజారం అయితే కంగారు పడాల్సిన నేను మీరు కనుక మీరు ఎందుకు కంగారు పడతాను ఇది కా అను అప్పుడు ట్యాబ్లెట్స్ పప్పు ఇచ్చి ఆ అమ్మ తీసుకుని అమ్మ ఊళ్ళో కళ్ళో వేరే కొనుకొని పోయినా ఉమ్మకొని కలుతాను ఇలా అమ్మవారిని పప్పు ఇచ్చి మళ్ళీ ఆ సింగుని పట్టు పెట్టే కంటిన్యూ చేస్తాం నేను సిగ్గు అలా నేను పాడైపోయాడమో నేను అనుకోను అలా పాడైపోతుంది దీన్ని శివుడు స్పెక్స్ తిడు అలాగా అయిపోతాడా అంటే దాని అర్థమోటి తీసుకెళ్ళి అంటే ఇక్కడ తీసుకుంటారు అన్నీ ఓడతీరు పట్టడం పెట్టాలన్న అంతరాయం సర్వము ఆత్మ కింద భిన్నమే ఏది లేదు సర్వం బ్రహ్మ సర్వం ఆత్మ ఇప్పుడు ఆత్మ రతి రమణము ఎంటర్టైన్మెంట్ చూడండి మనము జీవితంలో స్వాతంత్ర్యాలని కోల్పోయినా ప్రేదపోయి బతుకుతున్నాం మనకి ప్రేమ లేదా ఉదాహరణకి దూరు కొట్టడమని పోషకపోవటం అని ఇలాంటి కొన్ని ఇబ్బందులతో చాలామంది కష్టపడుతున్నారు కారణం ఏంటంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అన్నది బాహ్యము ఎంటర్టైన్మెంట్ బాహ్యంలో ఎప్పుడూ కూడా బాహ్యంలో ఎంటర్టైన్మెంట్ని సేకరించడంలో దోషం లేదు తప్పేది కాదు ఏదైనా మంచిది ఏదైనా ఉంటే కొత్త తప్పు కాదు మరొకటి తప్పు కాదు తప్పని కాదు ఇక్కడ ధర్మాధర్మాలు ఇష్టం కాదు సైతవాధికను డిపెండెన్స్కం ఒకసారి మానసిక పరాధీనత ఇప్పుడు నేను మాట్లాడిన చూడండి క్రికెట్ ఫ్యాన్ అనుకోండి అయితే మీరు తెలంగా అనుకోండి ఇవాళ తెలంగారి సినిమా రిలీజ్ కావాలి అది పెద్ద ఆలస్యం కావచ్చుందో ఏదో ఒకసారి మీకు రిలీజ్ కాలేదు మీరు నిదు ఆపడిపోయి సర్వాన్ని సర్వస్వాన్ని కోల్పో వాళ్ళలాగా వేణముఖం పెట్టుకుని దుఃఖంతో ఉన్నారనుకోండి ఆ రోజు దీన్ని ఏమనంటాం దీన్ని మానసిక పరాధీనత అని అంటారు మనం అటువంటిది మా లోపలిగా తీసుకుంటాం వాళ్ళని తీసుకుని మీకు ఏమని తెలుస్తుంది సినిమా ఇది ఇష్టం కాబట్టి దుఃఖపడి ఒక నిర్ణయాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది విధిస్తుందా అనిపిస్తున్నారు ఇంకా ఇలాంటి అజ్ఞానం కూడా ఉన్నారా అంటే ఉన్నారు మీకు అటువంటి అజ్ఞానం గడపడాలంటే ఆ గణపతి కోపండి దానికి చిత్తరపల్లి ఏంటి అక్కడ ఉంటారు ఇలాంటి అజ్ఞానం బాగా పెద్ద డండిగా అక్కడ అంటే అక్కడ ఉన్నవాళ్ళని నేను అంటున్నాను ఇలాంటి అజ్ఞానంలో అక్కడ ఉంది ఎందుకంటే ఫ్యాన్ అసోసియేషన్స్ అని చిత్తపల్లిని ఇచ్చి సెంట్రల్స్ అక్కడ ఇంకా బాగా ఎవరైతే హెడ్ క్వార్టర్స్ పాల్ చేయాలని తెలియ కాబట్టి ఇది మానసిక బాధ్యత వాళ్ళ అజ్ఞానం ఓకే సో మనం ఉన్నాం సపోజ్ మనకి వినోదాలను వ్యక్తి కానీ వస్తువులు కానీ ఒక ఘటన కానీ మనం ఇలా అవుతుందని అనుకుంటాం అది అవలేదు దాంతో మన వినోదానికి మనం రమణం లేదు ఎన్నో రమణం రమణం అంటే కులశాత ఉన్న ఇన్నర్ పస్పాటికి రమణం అయితే రమణం మనం కొన్ని సంస్కోవాలి కొన్ని వ్యక్తులు కలుసుకోలేదు దాంతో రమణం లేదు మన కోరిక చేయడం లేదు మనకు కావాల్సిన వస్తుంది ఒక చేతికి రాలేదు ఆ రమణము లేదు ఇది మానసిక పరాహీనత కాదంటారా ఇది ఇది కూడా మానసిక పరాహీన వాడు ఆ సినిమా రిలీజ్ అవ్వడం ఆలోచన దుఃఖపడ్డ వాడు అజ్ఞానం మనమే అని కూడా అర్థం మరి రమణమైతే ఆత్మ సరైన అవుతుందో అంటే అర్థం కాదనమాట ఈ స్పీంగ్ లిక్ వింగ్ టెక్స్ లిక్ తర్వాత మీకు మంచి మిత్రుల తింటే మీకు రమణ ఉంటుంది కదా మీకు ప్రేమించే నిక్కుంటే మీకు అక్కడ ఉంటే మీకు రమణ ఉంటుంది కదా మీకు బెస్ట్ శ్రండ్ మీకు అరుగుతుంది ఆత్మ యువర్ సెల్ఫ్ యువర్ బెస్ట్ శ్రద్ధ అంతేగాని నాకు చూడలేదు ఎవరి చూద్దాము నేను ఒంటరిగా అయిపోయాము గందగా ఉన్నాను అని అనుకున్నారంటే వాళ్ళ ఆత్మస్వరూపాలు తెలుసుకోలేదనమాట ఇది చూడండి ఆత్మ అనేది ఏది పెద్ద ముద్దో బంగారో ఏది ఉండదు ఆత్మ అంటే వేరే మీకు ఏదైనా నోలిక మీ లో నోట్ మీ నోయిట్ ఇలా శ్రీతంత్రేడ ఉంటుంది ప్రేరణ ఎక్కడ ఉంటుందంటే ఇన్ని హండ్రెడ్ అండ్ వన్ పాజిబుల్ ఉంటుంది ప్రేద ఎక్కడ ప్రేర వ్యవస్థ ఆ స్వాతంత్ర్య వ్యవస్థ రూపాలు ఇన్ని ఉంది అని చెప్పడానికి పక్షి ఫ్రీగా ఉంటుంది ఎన్ని ఎంత ఫ్రీడ ఉంది పక్షికి ఏం చెప్తారు ఎంత ఫ్రీడ ఉండేది నెగర్ బి ప్లాన్ యు కెన్ గో ఎనీవే వి అదే విధంగా మీరు ఒంటరిగా ఉండి సంసతపులో ఉండగలుగుతారు పది మందితో ఉండి సంసతపుల్ లో యు ఆర్ నాట్ హిటర్ యు ఆర్ నాట్ అన్ హ్యాపీ అన్ సంసటబుల్ ఇన్ ఎనీ గది క్రీడ ఆ క్రీడము అది ఆత్మ రతిది అంటే అదే ఒంటరిగా ఉండి ఇది మోక్షం ఉంటుంది పది మంది ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది అది ఎక్కువ వస్తుందంటే ఆత్మ రమణం నుంచి ఉంటుంది కాబట్టి ఆత్మయే సర్వమునికి నిధానం సూర్కపో ఆత్మయే తర్వాత ఫైనల్ డెస్టినేషన్ కూడా ఆ స్పర్గం కాదు వైకుంఠం కాదు స్వర్గం డెస్టినేషన్ అందుకున్న అజ్ఞానం మళ్ళీ వాళ్ళు వాపస్ వస్తాం వైకుంఠం డెస్టినేషన్ అంటే వైకుంఠం కూడా స్పర్గంలో ఒకళ్ళు వెళ్ళలేదు అక్కడికి వెళ్ళి కూడా ఫైనల్ డెస్టినేషన్ వైకుంఠానికి వెళ్ళారనుకోవడం లేదు అప్పుడు అక్కడ హిరంగీగర్ గుడిగా చెప్తా వైకుంఠం అంటే సత్యంలోసం వైద్యం ప్రదాయంలో హిరంగీ గుడిస్తాను అంటే నైనా నువ్వు ఇక్కడ వచ్చేవి కష్టపడి సరే పర్వాలేదు కొంత ప్రకస్సు చేసి మీ ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ తెలుసుకోమని చెప్పారు అలాగే అప్పటికి అదే విధిగా ఆ ప్రజలు ఎక్కడ జీవిత మొదటి కొంతమంది ఏదైతే న్యూయార్క్ లో వస్తారు మనకి మీ దగ్గర మరోజీ ఓకే చాలా సంతోషం న్యూయార్క్ నగరంలో కూడా ఉన్నాయంటే మన కారణం మీరు ఇది ఎక్కడి నుంచి వచ్చేయాలని మీరు ఎక్కడి నుంచి హరిజ్ఞానం చేస్తారు హరిజ్ఞానం వచ్చే ఇక్కడ ఆవిజ్వాజ ఉన్న ఎందుకు అంటే ఏం చేద్దాం ఇంకా మీరు అడగద్దు ఏదో అజ్ఞానం అయిపోయింది అక్కడ ఏమీ ఎత్తుకోలేదు అందరూ మహాపులు అక్కడి నుంచే మీరు కూడా అక్కడి నుంచే వస్తున్నారు అవ్వలేదు అక్కడి నుంచే కూడా హరిజా నిజగా మీ సన్యాసులు అందరూ హరిజారే కండి హరిగా హరి లేదు సో అక్కడి కానీ మరి ఏం చెప్తా ఉంటే అక్కడ ఉన్నప్పుడు తెలియలేదని ఆ విధంగా కాబట్టి మీరు సత్యలోకానికి శ్రద్ధ లోకానికి వెళ్ళి ఆత్మజ్ఞానం జరుగుతూ అంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మౌ కాబట్టి పైలం ఎక్స్పెషన్ కూడా ఆత్మే తర్వాత నకింగ్ స్వర్గము బాహ్చ్యం ఉండదు సక్యంగా కేంద్రం గురించి గొప్ప లోపల ఉంటుంది ఆత్మరూపంగా ఉంటుంది స్థానం కాబట్టి ఆత్మ తీర్చి ఫోర్స్ పర్సెంట్ అప్ ఇన్మెంట్ అయిపోవాలి తనలో తాను హ్యాపీగా ఉండదంటే మనిషి దట్ ఈజ్ ఆత్మారతి ఇది చాలా ఇంపార్టెంట్ దానివల్ల ఏమవుతుందంటే రైట్ డైరెక్షన్ ఉంది ఆత్మారతి లేదనుకోండి వారు ఈ హెడ్ నాట్ ఎట్ గ్రో ఉంది రైట్ డైరెక్షన్ ఆత్మ We have to go in that ātma-ratihī. Sarvātra. Tatha ātma-kreda-ha. One who is entertained by his own self and one who plays with his own self. Rati-kreda. ātma-ratihī, ātma-kreda-ha. ātma-nit-ratihī is this an ātma-ratihī, ātma-nit-kreda is this an ātma-kreda. And then this is the wrong way. ఇప్పుడు ఇంకా బాహ్యం నందుండే మామూలుగా లోకంలో ఉండేటువంటి పరిస్థితిని ఆత్మను అప్లై చేసి చెప్తున్నారు మనకి లోకంలో రద్ది అనేది ఒకటి ఉంటుంది క్రీడ అనేది ఒకటి ఉంది అవి రకరకాలుగా డిఫైన్ చేస్తున్నారు ఈ శ్రీకృష్ణన్ కూడా దీపంలో అంటారు ఎలాగంటే ఆత్మ ఏమైతే సంతోష ఆత్మతృప్మానవ ఆత్మన సుష్ట తస్ట్ కార్యం న విద్యే అని శ్లోకం కదా నాకు గొప్ప స్థానం ఎస్ట్ ఎవరైతే ఆత్మరతి ఆత్మేందు రతి కలవడం ఆత్మరచి ఆత్మ తృప్త్యమానవ ఆత్మతృప్తి ఆత్మతుష్ఠుడు అని ఊరించారు ఇక్కడ ఆత్మరతి ఆత్మక్రేదహ అని పెరుగుతుంది ఇవన్నీ కూడా రిలేట్ చేయదు వరల్డ్ కానీ కొంచెం భేదం ఉంటుంది మహాన్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఉంటుంది ఇప్పుడు చూడంలేదు ఇంకొక వ్యక్తి యొక్క కంట్రీ ఉంటే నేను ఇండియాకి చేస్తున్నాను అదే సభ్యు కర్స్ట కంట్రీ నా ప్రియుదాలు నా తప్పని నాకు ఉల్లాసంగా ఉంటుంది అదే సత్యం కాదు ప్రజలు కానీ ఏది కాదు తర్వాత క్రిస్టర్ ఏంటంటే ఎంతసేపు తిందికి సంబంధించింది మీ అంటే మాకు లబ్జులు గారెలు అభివృద్ధి బాగుంటుంది అంతేగాని మీరేమో ధ్యానము ఇలాగే కాదు ఎన్నో సమృద్ధిగా ఉన్నప్పుడు కల్పి తల్లిగొడు ఉంది అది కార్తీకే అది అది సిద్ధి వస్తే సో కాబట్టి నిజం సమృద్ధిగా ఉండాలి సాధ్యా పూర్ణం ఉండాలి అది సిద్ధ భోజనానికి సంబంధించి పుష్క ఎంపు అమ్మకం పుష్కడితే వీడు కోరిన వస్తువులు దొరికినప్పుడు కలిగేటువంటి ఆనందాన్ని పుష్టి వెళ్తాయి కాబట్టి ఆయన భోజనం బాగుంటే తిష్టహ నేను కోరుకున్న వస్తువులు దొరికితే పుష్ప నేను కోరుకున్న వ్యక్తి నా పక్కన ఉంటే రతి ఈ మూడు ఈ మూడు ఆత్మస్వరూపములో ఎవరికైతే ఉంటాయో అంటే ఏంటి కంటిని మీద మీరు డిపెండ్ కాదు వీడు ఆనందం కంటికి మీద ఆధారపడదు ఈయన ఆనందం తిరిగి మీద ఆధారపడదు ఈయన ఆనందం భోజనం భోజనం చేస్తానంటే భోజనం మానేస్తానని కాదు కానీ రుచి మీద ఆధారపడము ఇంటి నుంచి ఎలా ఉన్నా పెద్దగా అయ్యడం వరకు పర్వాలేదు ఇటు నుంచి ఉన్నా పరుగులు ఇచ్చుకుని పని అయిపోతుంది నా పని అయితే అంటే అది ఒక పని మందు చేసుకున్నాం కదండి అనుకున్నా అది అలారం టైప్ ఉంది మెడిసిన్ కూడా నిజానికి అమ్ముతా ఉంటాను ముఖ్యంగా ఈ బీపీ అమ్ముతాను నేను అందుకే చూసాను ట్యాబ్లెట్ లో అమ్ముతాడు నెలకి కావలసి ట్యాబ్లెట్ లో అలారం టైపీ కూడా ఉంటుంది అది పసుపులో మెడిసిన్ వాళ్ళ కోసం తయారు చేసిన అలారం టైం ఈ ట్యాబ్లెట్ రోజు రెండుసార్లు కదా ఉదయం ఒకటి సాయంకాలం ఒకటి తెలుసుకోవాలి ఎయిట్ అది ఎయిత్ ఓ క్లాస్ అయితే అలవాటు కొడుతుంది మీరు దానికి ఇంకో అవార్థంగా అడగడానికి వీలుండదు అది మందుకి సంబంధించిన అలహారమే ఆ మందు క్యాబినెట్స్ పక్కనే మందు డబ్బా కొత్తనే మీరు ఎయిట్ అవగానే అది అలవారతి పడుతుంది అది ఒక పర్టికులర్ విధంగా ఆహారే మీకు మందు వేసుకుంటు మళ్ళీ వేసుకుంటాను ఒకసారి కుట్టిన తర్వాత నేను దాన్ని క్రస్ట్ మందు చేస్తాను నేను మందుకు వేసుకోలేదు క్రస్ట్ లేదు మరొక జీరో నాకు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ పదిహేను సంవత్సరం దాని దగ్గర ఉంది రెది సంథింగ్ వెరీ యూజ్ అలాంటిది ఒక అలారం టైం తీసుకోవడం ట్యాబ్లెట్స్ అది కూడా ఉంటుంది త్రీ నైన్టీ నైన్తో ఫోర్ నైన్టీ నైన్తో అది కూడా పెట్టు ఈ విధంగా ఆ ఇంట్లో ముందు తెలుసుకుంటాం అది అలారం పెట్టినప్పుడు ఏం చేస్తాం ట్యాబ్లెట్ తీసుకుని మొత్తం రాసుకుంటాం ఏదైనా పండగా ఆ అలారం పెట్టిందని ఎందుకు తెలిస్తే ఉల్లాసంగా ఇంటికి దగ్గోకేటం ఆనందంగా అలా ఉంటారా తెల్ల టాయిలెట్ ఇది రోజులు తప్పనిసరి మీరు వెళ్తుోవాలి అలాగ భోజనం అంటే అలాగా వృక్షం సత్యం అంటే భోజనాన్ని ఆ లెవెల్కి తీసుకురావాలి భోజనానికి డిపెండెన్స్ ఎవరికి పొక్కకి డిపెండెన్స్ ప్రాణశక్తికి డిపెండెన్స్ మనస్సుకి డిపెండెన్స్ ఉండకూడదు సైకలాజికల్ డిపెండెన్స్ ఉండకూడదు భోజనం ను ప్రాణాలు చేయను ఆ స్థితి తీసుకురా తీసుకొస్తే నన్నే రిక్స్ అవసరం బుక్ చేసాను మాత్రం వ్యక్తి చేసేటప్పుడు ఓషధి మందు వేసుకునేది వ్యక్తి చేస్తున్నారు మందు చేసుకుంటే పండగ బాగుంది మందు వేసుకునే టైం తెలియదు ఎలా ఉంటారు ఆ మందు చేసుకునే టైం ఏం చేస్తున్నా తెలు ఎలా ఉంటారు అలాగే కాబట్టి అంతవరే సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండా ఆ ఫుల్ గని అనుభవాన్ని చెప్పుకోవాలి లోపల మీరు డిపెండెన్స్ అంతా ఇంటర్ రిలేదు మీరు ఆ లోపల ఉండే ఫుల్ దశని డిపెండెన్స్ పెరుగుతుంది డిపెండెన్స్ ప్రయత్నం కూడా మీద రద్దో మీకు విద్యను అంతర్ముఖమైనట్లయితే మీకు ఆ ఫుల్ సో ఇది రతి తృప్తి తృప్తి ముందు చెప్తాను ఇక్కడ వెళ్ళే ఉన్నాయి సెంటర్ ఆది రెండు డిఫైన్ చేస్తున్నారు దేహమాత్రీ క్రీడ తీర్శనాపం ఆయన సోషల్ సిచ్యువేషన్ తీసుకుని రసిహి క్రీడా అనే పదాన్ని వ్యాఖ్యానిస్తారు ఎందుకంటే వీడికి రసి ఆత్మీల్లే ఉంది క్రేద ఆత్మీల్లే ఉంది అంటే ఏంటంటే రసి ఏంటి అంటే క్రేదంటే ఎదుగు అంటే చెప్తున్నా చూడండి ఎదుట ఎత్తి నుండి ఎదుగుకుండా కూర్చుంటే చాలు ఐ అండ్ కంఫర్టబుల్ కంఫీని దాన్ని రతి అంటే మాత్రం తా కానీ క్రేడ్ అంటే ఎలా కుదరుకుందో క్రేదంటే నువ్వు దేహ ఆడుకునే వాళ్ళకి నాకు నలుగురు వాళ్ళు తిప్పు అనుకోండి ఇంకోహండి బట్టి వాడుతున్నారా నీకు వచ్చింది మొత్తం వస్తారు అక్కడ ఆల్రెడీ మొగలు వేస్తాను మొదలు అవే వస్తున్నాయి నేను డబ్బులు మాత్రం పెట్టడం వేరే డబ్బులు పెడతా ఉంటాం పవర్ ఉండవటం నువ్వు ఏది కదా కాబట్టి అలా ఎలా గుర్తుంది కాబట్టి వాళ్ళు ఉంటే ఏడు అది అది వమరు ఏదైతే ఎక్కి వాళ్ళు కూడా పేడలో పాల్గొనండి అనుకరా ఒక అధారం చేస్తా ఉంటే ఒక అర్థాకొక నాకు ఒక్కవే జాతకాలని ఏ పెద్ద ఉంటే అని చెప్తారంటే అభావం ఆ ఎకంపు జాతర వస్తుంది ఏదైతే కేనిస్తే జీవిలో నాకు జాతకాల నుంచిగా దేహం మనిషి ఉంటే సంపద ఆ ఆట వస్తువులతోటి కూడా రిలేషన్ ఉండాలి అది క్రీడ కాబట్టి రచయితే అంతే కూడిన ఎంజాయ్ తెలియదు అంటే దేహం మాత్రం జనపడదు ఇతర వస్తువులు కూడా ఉండాలి బాగ్య సాధనలు కూడా ఉంటే క్రీడ ఉంటుంది బాగ్య సాధనాలంటే పేప మొక్కలు వేయడం అతిథల ఆట క్యారం బోర్డు ఆట ఏదో క్రీడ లవ్ ఈ అప్పుడు మీరు ఎక్కడ ఉంటుందో పెరే జంట అంటున్నారు అదో లోకల్లో అలా ఉద్యోగం చేస్తున్నారు అలాగే అంటున్నారు అది లోకల్లో పురుషులు స్త్రీలు కలిసి ఈ క్రీడ ఏదో చేస్తూ ఉంటారు ఏదో ఆటలేదో ఆడుతూ ఉంటారు తర్వాత సత్తులు మిత్రుడు ప్రతి అంటే మిత్రుడు తిరిగి ఎక్కింగ్ పిల్లలు చుట్టారు తో కలిసి ఏకాదని ట్యాబ్ చేస్తారు ఇవన్నీ ఆడుతూ అది క్రీడ పురుషులు స్త్రీలు కలిసి పరస్పరము యొక్క సన్నిధులు ఎంజాయ్ చేస్తారు కంపెనీ ఎంజేయ్ చేస్తారు ఈ రవి ఆ రవికి ఇంకా రాజ్య శాసనాలు ఏమంటే ఈ విధంగా జ్ఞానాన్ని తెలుసుకోండి బట్ ఆత్మజ్ఞానికి ఇది మంది డిపెండెంట్ పరాధీనత ఉండదు అది ఆయన అట్లా నా తి సహా లౌకికుడికి ఉండేటువంటి పరాధీనత ఏదైతే ఉందో అది ఆత్మజ్ఞానికి ఉండదు మరి ఇదే ఉంటుందండి ఆత్మంజానికి త్రేనా ఉండక రతి ఉండక ఇది దేవుతుంది చెప్పడం కానీ తింటది అంటే అర్థంగా నీకు ఇదే ఉంటుంది అని అర్థం అంటే భాష మాకు భాషతే మాట్లాడినట్టుగా ఉంటుంది మనకి సరే రతి త్రేనా ఉండదు ఇది దేవుతుంది చెప్పండి అసంజానికి అని అర్థం తింటది అందుకు సమాధానం ఆత్మవిజ్ఞాన నిమిత్తమేవాటి వ్యర్థి క్రీడ బుధుడు కూడా ఆత్మస్వరూపము తెలిసిన వాడికే ఆ ఆత్మస్వరూపంలో అంతర్గతంగానే ఉంటాయి ఆ స్పేడం వస్తుందండి ఆ స్పేదం తెలుస్తాం ఆత్మ నిధేయుడు ఆ స్వేడంలో అలాగా యోగం అవుతుంది మనం ఏం సంవసారంలో అంతకంతటి కూరుకుపోతాం నీలో నుంచి సంవత్సరంలో నుండి ఎక్కువగా కూరుకుపోతున్నాడు కానీ వీరికి దృష్టాంతం చెప్పిన పనికి మధ్య ఇవ్ప అని దృష్టాంతం చెప్తా ఊపిలో ఏదుగు పై అవి ఏదు ఓ అడుగులు వేసిన ముడుగు రాగులు ఏగురు ఓ రెండు అడుగులు గంట ఉన్నాయి ఇవి ఏదుగు పైకి రాలేదు ఇంకా ఏదో మినహాయించి ఏది పంట వచ్చేస్తుంది ఏదో చిన్న నిరాపడి వచ్చేస్తుంది ఏది వచ్చేస్తుంది ఏదైనా వచ్చేస్తుంది ఏడుగు మాత్రం రాలేదు ఎందుకంటే డిపాజిట్ ఇస్తే ది మోర్ ఎఫర్ట్ ఇస్ మేక్ ది మోర్ గోడ్ ఇస్ దోస్ పంట పంపినహా దృతహా ఇలా కొన్నిసార్లు అలా వర్ణించారు ఒకసారి రోజు రోజుకి తొలి రోజులు మరింత కూరుకుపోతూ ఉంటుంది ఎక్స్పాన్షన్ ఎక్స్ట్రాల్ అయిపోతూ ఉంటుంది కాస్ట్ మార్కెట్ ఇప్పుడు సాధన వేరు దాటిపోయిందంటే మీరు ఎక్స్ప్రాల్ అయిపోతుంది బొగుల్ అంటే ఇష్ట బొబుల్ బొబుల్ ఏమవుతుందండి రా పెరుగుతూ ఉంటుంది వీరు పెరుగుతున్నారే నో ఉంటుంది అది బొబుల్ రా అని అందరూ పెరుగుతూ ఉంటారు బొబుల్ని పెరిగి బస్ అది బర్క్ అయినప్పుడు వీరు గ్రహాలు నక్షత్రాలు పోదు అదే గ్రహాలు డబుల్ బస్ అవుతుంది ఎందుకు బర్స్ అవుతుంది అంటే బై నేచర్ ఇన్ బస్ ఇస్ విట్ నేర్చుంది పెళ్ళి బస్ అవుతుంది ఓకే గ్రహాల బాగున్నా నువ్వు కలిపి కలపొస్తుంది ఇది గ్రహాలు వచ్చినప్పుడు అవుతుంది ఏదో రెండు ముప్పై వరకు సమ్ ఆ మీడింగ్ బట్ బేసికలీ విత్ బస్ అండ్ అది అయినప్పుడు మన పని అవుతుంది ఇది ఒక సిట్ దాంతో దిగి ప్రతిలో దిగి అది ఒక దూరం అది దాంట్లో దిగి దాంట్లో వీడేమో దూరం అనేది కూడా ఆడుకో వీడేమో నాకు అంతా కలిసి రావాలి ఎప్పుడో నష్టం నాకు ఎవరు ఉండే తీసుకుంది పిల్లలు కోరిక వాళ్ళ పేరు అన్నీ ఇదిందో ఆడుతుందా కాబట్టి సంస్థ ఇది వైరస్ స్టాండింగ్ చేస్తున్నాం స్టాండింగ్ ఇది మీ మెంటల్ది ప్రిజాం అంతేగాని మేము అధ్యక్ష సంస్థాన్ని ఎక్స్ట్రాస్ చేసాం నన్ను ఏదో లిమిట్ లో వెళ్ళాలనేది నన్ను ఎగ్జామ్స్ చేస్తే అది బంధం అలాగే బంధువులు ఎక్స్రాన్స్ క్లబ్బులు ఎక్స్పాన్స్ ఇలా ఎక్స్పాన్స్ ఉండదు అన్న సంస్థ నుంచి విసిద్ధ అయిపోతావుతా ఎక్కువగా విసిద్ధంగా ఉంటాం కాబట్ రతి క్రీడ ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానికి బాహ్యం బందే ఉండదు ఆత్మ సమీపం ఉండదు రతి క్రీడ రెండూ ఉండదు మంచి మంచి మంత్రాలు తర్వాత ఆత్మమి ఆత్మానంద అని రెండు పదాలు ఉన్నాయి ఉన్నామునజనితం సుఖం ఇద్దరుంటే కలిపి సుఖానికి నిపుణంలో చేస్తుంది అలాంటి సుఖము నందు కూడా అస్మస్వరూపం కలిగి వాళ్ళకి పరాధీనత లేదు ఆయన యొక్క శ్రేడంలో అది కూడా అసధానం ఏర్పడుతుంది అంటే చూడండి మీకు ఇద్దరు కదా కలిపి కావాలి యూ హ్యావ్ ది కంపెనీ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్వే నీ ఆత్మస్వరూపం యొక్క కంపెనీ ఉండలే నేను నీ ఒంటరిగా అవుతున్నాను అది రెడ్డి వాడ నీ ఒంటరిగా ఫీల్ కానక్షన్ లేదు అనవసరం ఎందుకంటే నీ ఆత్మస్వరూపము యొక్క ఆ కంపెనీ నీకుండండి మరి అది అది మనకు అనుభవానికి రావాలంటే అలా అనిపించట్లేదంటే చూడండి ఆత్మస్వరూపం యొక్క ప్రకాశనం బయట పడిట్లా మీరు చేయాల్సింది ఆత్మస్వరూపాన్ని పూర్తిగా తప్పేసి అదిగో దాన్ని తగ్గించి నాకు ఏదో అది మీరు సప్లైండ్ చేస్తే ఒకవేళ దాన్ని పూర్తిగా దాని మహిమ ప్రకటన అయ్యే ఉండాలి అది నిత్యం ప్రకాశం చేస్తాం అది బయటకు వచ్చేట్ల మీరు దానిని ఓపెన్ చేయాలను ఎలాగంటే అంతరం దృష్టి జగత్తుంది వైరాగ్యం తర్వాత కావనలని భయాలని సర్వాత్మన ప్రతిబుద్ధిత అంత సుఖులుగా నిలిచి ఉంది అవన్నీ చెప్తే ఆ దీవ్య ప్రకాశం ద్వారా ఆత్మ ప్రకాశం బయటపడుతుంది దాని పంపిణీ వీటి స్థురు ఉంటుంది ఇది నెవర్ సీన్ ఇది ఉంది ఆ విధంగా ఆత్మముతున్న ఇంకా అనైదు సర్వాలని దర్శించేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారో వారు కృకా జగత్తు మీద అసలు సాధించలేదు కానీ మహారాజు ఏమిటి ఏందిరాజి దేవతలు కూడా వాడిని ఉద్దరిక్రమం లేదు వాళ్ళని కలిగించి తోచారు దండం పెట్టాలనుకుంటారు ఇందిరాజి దేవతలు కూడా సిన్స్ అండ్ మినిస్టర్స్ కూడా అటువంటి మహాత్ముడు దండం పెట్టే వాళ్ళు కాని అనుకుంటారు ఎందుకంటే ఏర్ అందరు బాండ్ సరే ఈ ఆత్మనిష్ఠులు ఉన్న ఈ వ్యక్తి దేవుడు ఆ క్రేదముని గెలిచి తనలో అనుభవాన్ని in hohen momenten hohen momenten hohen momenten ist es ja so ein fundamentaler da das hoch kann das sehr kritisch darüber ist